ీనామస్ జ్రహ్మణిదాదం శ్రీమహాజాధిపతాశివసమారంభా శంకరాచార్యమ అస్మాచార్యపర్యంతం వందే గిరుపరంపరా ముస్ జ్ఞానావస్థితేతరకర్మా సమగ్రం ప్రవిలీయ అవతరి దృష్టితో నమో ఫలాసంగ నిశ్చయన శ్లోకేన ప్రారంభకర్మాసన్ నిష్క్రియబ్రహ్మాత్మదర్శనసంపన్న సత్ అనే ఇది ఈ వరసలాగంటే కర్మ్యకర్మ పశ్చేత్ అనేది కర్మరహస్యాన్ని చెప్పేటువంటి సిద్ధాంతవచనం ఎస్ సర్వే సమారంభా అనే శ్లోకం ఆ సిద్ధాంతాన్ని ఆకలింపజేసుకుని సాక్షాత్కరించుకున్న జ్ఞానిని స్థితించే వాస్తవం తక్వాకర్మ ఫలాతంగం అనేది ఒకతనం అజ్ఞానిగా ఉంటూ పరిచ్ఛన్న వ్యక్తిగా జీవించి బ్రహ్మచర్యాన్ని పూర్తి చేసి గృహస్థాస్త్రంలో ప్రవేశించి అనేకములైన కర్మలను ఒక పరిచ్ఛిన్న వ్యక్తిగా ఎత్తి తర్వాత అంత సిద్ధాంతకరణుడు అయ్యి శ్రవణాధుడిని చేసి జ్ఞానాన్ని పొంది ఇంకా జ్ఞానాన్ని పొందిన తర్వాత కర్మ సంబంధం లేకపోతుంది కర్మ సంబంధం లేకపోయిన తర్వాత కర్మశాసనములైనటువంటి శాసనాలైన సిఖాయజ్ఞ ఫీతాలైన ప్రాడనవసరం సన్యాస స్వీకారం చేసేది కానీ ఏదో కొన్ని పరిస్థితుల వల్ల సన్యాసానికి ప్రారంభ కర్మ కూడా చూడవాలి జ్ఞానం ఒక్కటే ఉంటే చాలా జ్ఞానం ఉండాలి ప్రారంభ కర్మ కూడా చూడవాలి అప్పుడే సన్యాసం కుదుర్తుంది కాబట్టి వాడు గృహస్థిగానే ఉంటాడు కాబట్టి ప్రారంభ కర్మ కారణంగా సన్యాస స్వీకారం చేయడానికి వీలు లేక ఆయన చేసే కర్మలో కర్మాసక్తి అంటే కర్తృత్వాసక్తి కానీ ఫలాశక్తి కానీ ఉండదు లెక్క కర్మఫలాసంగం రేపు తీసుకువతి సహా చేస్తున్నా కూడా ఏమి చేయనట్టే లెక్క అని అటువంటి వ్యక్తి గురించి చెప్పాం మళ్ళీ ఆ వ్యక్తికి సంబంధించిన శ్లోకం ఇరవై మూడు అది ఇరవైలో చెప్పింది మరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఏమిటి ఇరవైలో చెప్పిన వ్యక్తిని ఇరవై మూడుకు పట్టుకొస్తే ఇరవై ఒకటి ఇరవై రెండు మాట ఏమిటి ఇరవై ఒకటి బ్రహ్మచారిగా ఉండగానే సర్వసంగ పరిత్యాగం జ్ఞానాన్ని పొందేసి ఇంక గృహస్థాశ్రమ స్వీకారం లేకుండా సర్వసంగ పరిత్యాగం చేసేసినటువంటి కుపమహర్షి వంటి జ్ఞాని యొక్క పరిస్థితి ఇరవై మూడులో చెప్పి ఆయన కనక కర్మంతో చేస్తే కేవలం శరీర ధారణ నిమిత్తమే కర్మ చేస్తాడు అని ఇరవై మూడో శ్లోకంలో చెప్పి అక్కడికి ఆ టాపిక్ పూర్తి చేశారు ఏమన్నా సరిపడం కాదు ఇప్పుడు ఇరవై ఒకటిలో చెప్పినటువంటి గృహస్థాశ్రమ జీవితాన్ని గడుపుతో జ్ఞానిగా ఉన్నవాని యొక్క పరిస్థితిని కలిపి అని ఈ అంత సమ పర్ఫెక్ట్ ఆ శ్లోకాల అవతారించడంతో సహా సెటిల్ చేసుకోవాలి లేకపోతే అంత సరగాపలగానే ఉంటుందా కర్మఫలాతంగా శ్లోకేన ప్రారంధ కర్మాసన్ యదా నిష్క్రియ బ్రహ్మాత్మ దర్శన సంపన్న సార్ తదా ప్రారంధ కర్మ కర్మానుష్ఠానం వదిలిపెట్టాడు అంటే వివాహాదం చేసుకుని కర్మలను అనుష్ఠించుకుంటూ పోతున్నాడు కర్మానుష్ఠానం చేసేవాడు అంటే పరిచ్ఛిన్నమైనటువంటి జీవత్వభావంలో జీవించేవాడు అని అర్థం కర్మలను చేసుకుంటూ పోతున్నాడు ఇంతట్లోకి ఆయనకి ఫర్ వాట్ ఎవర్ రీజన్ నిష్క్రియ బ్రహ్మాత్మ దర్శనాన్ని పొందేది బ్రహ్మాత్మ ఆత్మ పూర్ణము ఎప్పుడైతే ఆత్మ పూర్ణమైనదో ఆత్మ మీద క్రియా సంబంధం ఉండదు ఆ జ్ఞానాన్ని పొందదు సృకర్మ ప్రయోజనాభావదశిన కర్మ పరిత్యాగే ప్రాప్తే ఇప్పుడు ఎప్పుడైతే నిష్క్రియ బ్రహ్మాత్మ దర్శనాన్ని పొందాడో అప్పుడు సదా ఆ కాలమునందు ఆ వ్యక్తి ఆ ఆత్మస్వరూపుడైన ఆ వ్యక్తికి సత్య ఆత్మన కర్తృ కర్మ ప్రయోజన అభావ దర్శన ఆయన ఎలా ఉంటాడు కర్తృత్వమునందు ఏమీ ప్రయోజనం ఆయనకి కనపడతాడు కర్మ నందు ప్రయోజనం కనపడతాం కర్తృత్వ అభిమానము ఉండదు కర్మ ఫలమునందు కృష్ణ ఉండదు నిష్క్రియ బ్రహ్మాత్మ దర్శి అయి ఉంటాడు అటువంటి దానికి ఏమి సంప్రాప్తమవుతుంది వాటికి నాచురల్ కాన్ఫీస్మెన్స్ పరిస్థితి కర్మ పరిత్యాగే ప్రాప్తే కర్మని విడిచిపెట్టడమే న్యాచురల్గా జరగాలి జరగాల్సిందే కానీ ఏదో ఆటంకం అవుతుంది విడిచిపెట్టలేకపోతాడు ఆ మాట అనుకుంటున్నాడు పుట్టస్కిన్ని అసంభమే నేను ఆ రకంగా కేర్ఫుల్ గా బిల్డప్ చేసుకుంటున్నా మీకు ఇబ్బందులు లేకుండా ఉండడానికి మొత్తం అంతా ఇంతప్పుడు వాక్యం అదంతా దయచేసి అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు ఇబ్బంది పడతారేమో నేను తీసి తీసి బిల్డప్ చేస్తున్నా ఐ హోప్ యు ఆర్ ఫాలోయింగ్ సో ఇంకా కర్మ సన్యాసం ప్రాప్తం కర్మ ఎందు ఏదో ఒక ప్రయోజనాన్ని కర్మ ఫలమునందు ప్రయోజనాన్ని ఫలమునందు ఆసక్తే ఉండాలి లేకపోతే కర్తృత్వ ఆసక్తి ఉండాలి ఏదో ఒక ఆసక్తి ఇటు నేను కర్తలోనే అభిమానము లేదు కర్మఫలం నాకు కావాలి నేను దాన్ని భోగించాలి అనే అభిమానం లేదు భోక్తులతో అభిమానం లేదు వారికి మీకు కర్మతో సంబంధం ఏంటి కర్మ ఏమీ సంబంధం లేదు అటువంటిప్పుడు కర్మ పరిత్యాగం ప్రాప్తమైంది అంటే సన్యాస స్వీకారమే కర్మ పరిత్యాగము అంటే కర్మ సాధనము లేని సిఖాయజ్ఞ ఫలితాదు త్యాగం చేసేసి వారు సన్యాస అదే కర్మ పరిత్యాగం అంటే అది ప్రాప్తమయ్యేది అంటే దట్ ఈస్ ది న్యాచురల్ కాన్సిక్వెన్స్ కానీ కుత స్థిర నిమిత్తా తదు అసంభవేషది దానికి మళ్ళీ ప్రారంభం కలిసి రావాలి అనేక పరిస్థితులు కలిసి రావాలి ఏదో కారణంగా అది అసంభవం అవుతుంది ఏదో కారణం ఉంటుంది ఇప్పుడు అది ఆ ప్రాప్తలు లేకుంటే ఏదో కారణం ఉంటుంది ఫర్ వేరియస్ రీజన్స్ అది అసంభవమైంది ఈ శంకరాచార్యులు ఆయన సన్యాసం తీసుకోవాల్సి ఉంటే మనకి కథను లభిస్తారు తల్లి అనుమతి లభించలేదు మరి అనుమతి కోసమని ఏదో ఏదో ఒక ఘటన అని వర్ణిస్తాడు ఆ ఘటన కారణంగా అనుమతి లభించిందని డోిస్తాడు కాబట్టి అది లభించింది కనుక సరిపడదు కానీ లేకపోతే అనుమతి కోసం వాళ్ళు ఉండాల్సి ఉంటుంది సంభవం కాకుండా అయిపోతుంది ఏదైనా అవస్థ కారణం అది సన్యాస అంటే కర్మ పరిత్యాగము సంభవం కాలేదు కాకపోతే ఏం చేస్తాడు కర్మల్ని చేసుకుంటూ పోతాడు ఇంకేం చేస్తాడు అదే అంటారు కోర్వత్ సర్మని అభిప్రభుత్వీ పూర్వవతం అంటే పూర్వంలాగే పూర్వం అంటే ఏంటి ఆత్మ జ్ఞానం కలగానే అవస్థ పూర్వం ఆత్మజ్ఞానం లేనప్పుడు కర్మానుష్ఠానం లబ్బు చేస్తూ ఉండేవాడు కదా ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత కూడా కర్మలని చేస్తూనే ఉంటాడు బికాస్ కర్మపరిత్యానికి పరిస్థితులు అనుకూలించకపోవడం చేత సో కర్మని అభిప్రవృత్తోకి అంటే శ్రద్ధగా కర్మలని మరుగు అయినప్పటికీ కూడా ఆయన కర్మలను చేసినట్లే కాదు నైవ కించిత్ కరోతి సహా అని చెప్పారు కదా అటువంటి జ్ఞాని అయిన గృహస్థు కర్మలను చేసినప్పటికీ గృహస్థ కనక్కర్లేదు జ్ఞాని అయిన సన్యాసి కానీ జ్ఞాని అయిన గృహస్థు కానీ ఏ ఆశ్రమంలో ఉన్నా జ్ఞాని అయిన వాడు చేస్తున్నాడు కర్మలను ఎందుకు చేస్తున్నాడంటే కర్మ పరిత్యాగం సంభవం కాకపోవడం చేసి చేస్తున్నాడు అటువంటి కర్మలను కర్మలు అది చేసినట్టే చూడ్డానికి చేసినట్టే అనిపించినా ఆ జ్ఞాని ఏమీ చేయటం లేదు నైవ కించ అంటే అర్థమైనది ఆ విధంగా నైవతించే వచనం చేస్తే శ్రీకృష్ణుడు ఎవరు నిరూపించాడు కర్మ అభావ ప్రదర్శిత అతి జ్ఞానికి ఉండడానికి గృహస్థాశ్రమంలో కంటిన్యూ అవుతూ కర్మలను చేస్తున్న చేత అనబడ్డా ఆయన ముందు కర్మ లేదు అనే విషయాన్ని స్పష్టంగా నిరూపించి ఉన్నాడు అది ఆయన గురించే ఈ శ్లోకం చెప్పబోతోందని అవతారా ఎస్ ఏం కర్మాభావ దర్శిత గతసైతే ఈ విధంగా నిష్క్రియ బ్రహ్మాత్మ దర్శనంచే కర్మ అభావము సంప్రాప్తమైనదు కర్మ అభావము ఎలా సంప్రాప్తమైంది కర్మలు మానేసి నిద్రపోతున్నాడు కాబట్టి సంప్రాప్తమైందా కాదు నిష్క్రియ బ్రహ్మాత్మ దర్శనంటే కర్మ అభావము సంప్రాప్తమైనది సో ఇప్పుడు కొంత ఒకప్పుడు ఫంక్షన్ అవుతుంది ఒక ఆయన కష్టముడు పని చేస్తుంది కష్టముడు పని చేస్తే తీరా ఫంక్షన్ పూర్తి అయిపోయి సక్సెస్ఫుల్ గా అయిపోయిన తర్వాత ఫోటోగ్రాఫిక్ సెక్షన్ ఒకటి పెడతారు అందరూ కలిసి డైరెక్ట్ మీద సమావేశమై థ్యాంక్స్ చెప్పటాలు ఈయనంత పని చేశాడు ఆయన ఎంత పని చేశాడు అని మూమెంట్ తోలు ఇవ్వటాలు ఇవన్నీ చేస్తారు ఆ టైంలో ఆ వ్యక్తి కనపడలేదు కనపడకపోతే ఆ పైకి ఎలా కర్మ ఆయన చెయ్యలేదా అన్నట్టుగా కనపడుతున్నారు కానీ లోక దృష్టిలో ఆయన కర్మ చేసినట్లు కర్మ చేసి కర్తృత్వాసమానం అలవాటు అయితే ఏం చేస్తాడు అక్కడ కనపడతాడు ఫోటోలో తన పేరు పడాలి తన తన బొమ్మ పడాలి అది కర్తృత్వాసమానం ఫోటో తీసినప్పుడు ఆ ఫోటోలో తన ముఖం పడాలి అది కర్తృత్వాభిమానం మూమెంటోలు ఇచ్చినప్పుడు తనకి మంచి మూమెంటో దక్కాలి అది భోక్తృత్వాభిమానం ఈ రెండు లేవా లేకపోతే చూడడానికి ఏమనిపిస్తుందంటే ఒక దృష్టికోణంలో కర్మలు చేసినట్లే ఉన్నా మరో దృష్టిలో కర్మ అభావ ప్రదర్శిత ఇట్ ఈ కర్మ ఇట్ ఈస్ ది ట్రూత్ ఫ్రమ్ హిజన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన యొక్క ఓర్ణు దృష్టిలో కర్మ లేదు కర్మ అభావమే ఎందుకంటే నేను కర్మను చేశాను అనే భావన మనస్సుకి తగలాలు వస్తాయి కర్తృత్వం భావన మనస్సుకి పడాలేసాలి అప్పుడే వాడు కర్మను చేసిన అభిమానం ఉండాలి నేను చేశాను ఇప్పుడు కర్తృత్వాభిమానము ఉండాలి అంటే దేహాభిమానం ఉండాలి తాను దేహమైనప్పుడు మాత్రమే తాను కర్మను చేసిన కర్త అవుతాడు ఎందుకంటే దేహమే కర్త ఆత్మ చైతన్యం ఏ కర్మను చేయదు కట్ట అంటే దేహమే కాబట్టి దేహాభిమానం ఉన్నవాడు మాత్రమే కర్తృష్టాభిమానం అలవాడవుతాడు ఈ పాఠం ఇలాగే ఉంటుంది వేదాంత పాఠం దీంట్లో మనిషి తాను దేహం అనుకుంటాడు దేహం కాదు మనిషి పని చేసినప్పుడు నేను పని చేశాను అనుకుంటాడు వాడు పని చేయలేదు ఇలాగే అవుతుంది పాఠశాల మీకు అలవాటు అయిన వాళ్ళని పర్వాలేదు కొత్త వాళ్ళని కొంచెం ఇబ్బంది పరిపించం చెప్తున్నాను అది విడ్దూరంగానే ఉంటుంది మరి వేదాంతం ఉంటే మరి దాని లక్షణం అది దానికి మరో గత ఏం లేదు ఏదైనా ఈ నోట్ కాదు మీకు ఇట్ ఈజ్ లైక్ డాక్ ఎనర్జీ తీసుకుంటూ మాస్ చెప్తూ ఉంటుంది ఐన్స్ ఎనర్జీ మాస్ ఒకటవుతాయండి మాస్ అంటే కాలకేమే ఎనర్జీ అంటే నెచ్చినేది ఉంది వేడి ఇది అది అంటే ఎనీవే సో ఆయనైతే కర్మ లేదంటే ఆయన కర్మ చేసిన చేసిన సందర్భంలో కూడా కర్మ లేదు ఏం కర్మాభావ దర్శిత నైవ కించిత్ కరోతి సహాను గొడకిన శ్లోకంలో ఏ జ్ఞానికైతే కర్మ స్వభావం నిరూపించబడినదో తస్వంటి జ్ఞానితే గత సంగము లేదు సంఘము అంటే ఆసక్తి ఇప్పుడు ముందు దేహముతోటి ఆసక్తి వస్తుంది మనస్సుతోటి ఆసక్తి అంటే మనస్సులో ఉదయిస్తూ ఉండేటువంటి భావన ప్రతిదీ కూడా నాది దాన్ని ఆసక్తి అంటారు దేహము నేను నాది అది ఆసక్తి సంగము అటాచ్మెంట్ ఎప్పుడైతే దేహానికి వీడు అటాచ్ అయ్యి ఉంటాడో దేహముతోటి కూడి ముందు ఇవి కొన్ని ఉంటాయి దేహ సంబద్ధములు ఉంటారు అవి మళ్ళీ రెండు రకాలుగా ఉంటాయి జడములు చేతనములు జడములు అంటే ఏంటి సోఫా ఇల్లు కారు ఇవి జడా ఇత్యాదు ఇవన్నీ నావి వాటికి అతుక్కుని ఉంటాడు ఫిజికల్గా అతుక్కుని ఉంది లేదు ఇప్పుడు సోఫా నావి అను ఆ సోఫా వచ్చి మీకు అని కనుక భగవంతుడు రూల్ పెడితే ఎవ్వడు తోఫా నాదే అండవు అది వచ్చి ఎవరెడ్డిగా తుక్కుపోయింది అనుకోండి అది మోసతో తిరగాలంటే చాలా కష్టం అలా ఎవడు నాదే ఉండవు కానీ అది అలా తిక్కోదు భావాత్మకంగా తుక్కుంటుంది కానీ ఫిజికల్గా తుక్కోదు ఎందుకంటే ఫిజికల్గా సెపరేట్ అయ్యేది అది వీడికి ఎప్పుడు కాదు ఎప్పుడు వీడికి కాదు అంతేకాని ఇక్కడే వెళ్ళిపోతుంది వీడు పోతాడు అది ఎప్పుడు వీడిది కాదు వీడు అనుకుంటాడు నాది నాది నాది అనుకుంటాడు కాబట్టి వీడు అనుకోవడం చేత అది వీడిది అయిందా లేదా అయినట్లు కనబడిందా అయినట్లు కనబడింది వీడిది అవ్వదు వీడు అనుకోవడం చేత అయినట్లు కనపడుతుంది సో నాది అనుకుని నాది అయిందని భ్రమపడి అలా జీవిస్తూ ఉంటాడు దాన్ని సంగము అంటాడు ఆ అటాచ్మెంట్ జడ వస్తువులేయడం ఉంటుంది సంగత్య చేతన వస్తువులు ఏడల కూడా ఉంటుంది చేతన చేతన తత్వంలో ఏడల చేతనాలంటే ఏంటి వ్యక్తులు వ్యక్తులు ఉంటారు సమాజంలో వ్యక్తులు ఉంటారు ఈ సమాజంలో వ్యక్తుల్ని నా నా వ్యక్తి అంటారు మై పర్సన్ అంటాడు మై పర్సన్ హౌ ఎనీ పర్సన్ గెలి ఎనీబడి ఇది పెద్ద కారడా మై పర్సన్ మై ఉమెన్ అంటాడు అమెరికాలో ఉంటారు వాళ్ళు ఇక్కడ ఎలా అంటారో తెలియదు కానీ ఇక్కడ కొంచెం మర్యాదగా నా భార్య అంటారు అమెరికాలో మీరు వెక్స్ వెళ్తే వెక్స్ ఆ అక్కడ కౌబాయ్స్ ఉంటారు చూడండి వాళ్ళ భాషలో ఫీజ్ మై ఉమన్ అని డిక్లేర్ చేస్తారు ఎవరైనా అటు కేసు అదే ఆ కౌబాయ్ భాషలో ఉంటుంది సో ఇతర వ్యక్తి నా వ్యక్తి మళ్ళీ లక్కిలి భావాత్మకంగా అటాచ్మెంటే కానీ ఫిజికల్ అటాచ్మెంట్ ఉంది తర్వాత మై డాగ్స్ అంటే కనీ మై డా మై క్యాట్ తిన్నప్పుడు వీడి వీడు నావాడని అది అందో అదో అన్నదో దేవుడికి వెళ్ళాలి వీడు మాత్రం మై క్యాట్స్ ఎంత ఉంటుంది మై డాగ్స్ ఎంత ఉంటుంది డాగ్ ఫుడ్ కొంత దీనికోసం డాక్ ఫుడ్ వీధులు చాలా కుక్కలు ఉంటాయి వాటికి పెట్టచ్చు కదా వాటికి పెట్టడం కోసం కొన్నాం ఒక పర్టికులర్ కుక్కట్టడం కోసం కొంట మనిషి ఈ విధంగా అనేకములైన సంఘాలతోటి జీవిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నట్టు నెగిటివ్ ఎగ్జాంపుల్ చెప్తారు ఇప్పుడు నెగిటివ్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తారంటే పాజిటివ్ కాన్సెప్ట్ బాగా రావడం కోసం ఇక్కడ మనం అనుకుంటున్నటువంటి జ్ఞానిని స్త్రీ ఆత్మ దర్శనం కలిగిన జ్ఞాని ఈయన సంఘము ఏది ఉండదు గత సంగత్య మీకు రహస్యం చెప్తారు మనకి కర్తవ్య కర్మ అంటే డ్యూటీ ఎప్పుడు ఉంటుందో తెలిసిన సంగము ఉన్నప్పుడే ఉంటుంది సంఘం లేకపోతే డ్యూటీ ఉంటుంది అంతేకాంగము లేదంటే మీరు ముక్తి లేకుంటారు గత సంగత్య ఇప్పుడు సపోజ్ ఫ్యాక్టరీలో వాడు బరువు మోస్తున్నాడు అనుకోండి ఫ్యాక్టరీలో ఏవో బరువు తోట మోసి వాడు బరువు మోస్తున్నాడు అనుకోండి ఎందుకు మోస్తున్నాడు ఆ బరువు నేను ఈ ఫ్యాక్టరీలో ఉద్యోగిని అనే అభిమానాన్ని అభిమానానికే సంఘము అనికాద్యోగము ఆ అటాచ్మెంట్ ఉండబట్టి వాడు మోస్తున్నాడు ఆ ఫ్యాక్టరీ వాళ్ళు ఏదో డ్రస్సులు ఏదో ఫిక్స్ ఇస్తే ఆ డ్రస్సులు ఇస్తూ ఉంటాడు సపోజ్ వాడు బరువు వస్తుండగా ఆ ఫ్యాక్టరీ జనరల్ నాలేజ్ వచ్చి వారికి క్షిమిస్తుంది అన్నాడు అనుకోండి సపోజ్ అప్పుడు ఏం చేస్తుంది వెంటనే ఆ ఏం చేస్తుంది పిల్లవాళ్ళంటే ముక్తులేదు అంటే గత సంగస్య ము అది ఎలా ఉంటుందో తెలుసిన ఎప్పుడైనా మీరు ఉద్యోగానికి రిజైన్ చేసినప్పుడు తెలుస్తుంది మీకు దాని సంగతి ఉద్యోగంలో ఉన్నప్పుడు మీ ఆ ఉద్యోగ ధర్మం అంతా నీ వ్యక్తి ఉన్నట్టుగా మీరు ఫీల్ అవుతారు ఈ ఫీల్ది భర్త నా ఫీల్ ఆ బంధము ఆ బరువు అలా ఫీల్ అవుతాడు ఎప్పుడైతే ఐ హావ్ నో మోర్ దాన్ ఎంప్లాయీ అని వీడు అనుకుంటాడో అంటే ఎంప్లాయీ ఎంప్లాయర్ రిలేషన్షిప్ సంఘం ఏదైతే ఉందో అది ఎప్పుడైతే పోయిందో గత సంగస్య వీడు ముక్త్య ముక్తిని వాడి బరువు లేదు విన్నే సన్యాసం ఉంటాడు అంటే సన్యాసమే కదా మరి ఆ ఏరియాలో వాడు సన్యాసి తీసినాడు నువ్వేం చేస్తా రిటైర్మెంట్ కూడా అట్లే అంటే అసలు రిటైర్మెంట్తో ఇంకా నెల మూడు నెలల్లో వీడు రిటైర్ అవుతాడుగా వీడు పనిచేయడం మా కాలు చోటు చేసుకుంటాడు నువ్వేం చేస్తుంటావు ఏదైనా చేయండి వెళ్ళి ఏమండి నా పని ఆయన రిటైర్ అవుతాడు ఆయన చేయడు నువ్వు ఆయన రిటైర్ రిటైర్ అయిపోతాడు అప్పుడు సీటు ఖాళీ అవుతుంది కొత్త మనిషి అప్పుడు రా నువ్వని చెప్తాను పని వాడు చేయదు ఇంకొకటి చేయడు ఇప్పుడు అక్కడ అలా ఏర్చుని ఉంటాడంటే కాబట్టి ఎప్పుడైతే ఆ డెఫినేషన్ ఐ ఆమ్ సోన్ సో అనే డెఫినేషన్ వీడికి దించిపెట్టేస్తాడో సంఘమేది అప్పుడే ముక్తి రేపు చాలా మంచి వచ్చిన మహాత్ములు బాగా దీన్ని వివరిస్తాడు గతసైరస్కే ముక్తిపత్ ఇప్పుడు మీరు ఆలోచించండి నా భార్య నా భార్య అని అండం మానేసి స్థితి ఉదయించగానే ఇంకా ఆవిడ వీడికి పట్టవు ఆ స్థితి ఉదయిస్తుంది ఎలా ఉదయిస్తుందంటే ఏమో భారతదేశంలో అయితే సన్యాసం వల్ల ఉదయిస్తుంది మరో దేశంలోనో లేక ఈ మధ్య కాలంలో ఎక్కడ కూడా మొదలైంది డైవర్స్ వల్ల ఉదయిస్తుంది డైవర్స్ని వీడు అప్లై చేస్తారు అప్లై చేస్తే పేపర్స్ అంతా రెడీ అయిపోతే లాయర్స్ అంతా కలిసి దాన్ని వ్యవస్థ చేస్తారు సో యూఆర్ నో డైవర్స్ దాని వాడి కాగితం మీకు చేతులు పెడతారు లాయర్ మీకు ఎదురబెట్టారు పెద్ద అచ్యు వీడికి ఆ కాగితం చూసుకోగానే అమ్మాయిగా సంఘం పోయిందంటే మంచి చూడది వేరే సంగతే సంఘం పోయింది ఎప్పుడైతే సంఘం పోయిందో ము అయిపోయిందంటే ఆవిడ ఆవిడ వాటావిడ తీసుకుని వెళ్ళిపోయింది కదా ఆవిడ వాటా బాగు చేసుకుంటుందా పా చేసుకుంటుందా లేకపోతే ఆవిడ పెద్ద ఇన్వెస్ట్ చేస్తుందో ఏదో మళ్ళీ నేను సలహాయిస్తాను మూవీ స్టాక్ లో పెట్టా స్టాక్ లో బిడ్ మళ్ళీ వెంట పడతాడా పడ్డా ఇంకా అయిపోయిందంటే సన్యాసం కూడా అలాంటిదే ఒక వెంటబడ్డా ఆమె అది వెళ్ళమని చెప్పి నువ్వు సన్యాసం తీసుకున్నావు కదా మళ్ళీ నా వెంట పడుతుంది పోతుంది నిజంగా కాబట్టి గత సంగస్య ముక్తస్య ఇప్పుడు వీడు ఉంటుంది నేను ఎవరిది కొనుక్కుని కాదు ఎవరిది తండ్రిని కాదు ఐఎమ్ నట్ నన్ ఆఫ్ దిస్ థింగ్ సర్వ సంఘ ప్రత్యాగము ఉంటాడు కానీ అన్ని సంఘములను ప్రత్యాగం చేయదు కానీ అని వాడు కనుక భావాత్ ఏదైనా భావాత్మకంగానే వీడు నిద్రలో ఏ సంఘం ఉండదు కాబట్టి నిద్రలో ఏ బంధాలు ఉండవు నిద్రలేసి మళ్ళీ వీడు ఆ బంధాలన్నింటినీ కూడా భావాత్మకంగా తెచ్చుకొస్తాడు తెచ్చుకొస్తే ఆ బరువులన్నీ మొత్తం ఉంటాయి ఎప్పుడైతే ఆ సంఘాన్ని విడిపట్ చేశాడో ముక్తస్య అయితే ఇంత వాడు చిత్రకరణ చేసి ప్రసక్తే లేదా ఏదైనా అంతే గతసంగ ముక్తస్య ఈ పనిని ఈ సంఘ పరిత్యాగము అనేది శాస్త్రీయమైన పద్ధతిలో చేయాలి ఇప్పుడు కొడుకుతో దెబ్బలాడి నువ్వు కాదు నేను తండ్రి కాదని వీడు అన్నాడు అనుకోండి సరే పోలాగే కానీ అని వాళ్ళు ఎంత తర్వాత అనుకోండి అలా సంఘం విముక్త అవ్వదు అయితే అలా కోసం అలా అన్నా వాడు ఎంత మాట అన్నాడో నేను కొడుకు కాదు నేను తంతి కాదని నేనంటే మాట వరుసకి ఏదో కోపంతో అన్నానే అనుకో అంటే వాడు పోనీ అలాగే లెటర్ తీసుకో అనేసి వెళ్ళిపోయాడు దాన్ని సమర్థించి వెళ్ళిపోయాడు తప్పిస్తే కాదు నాన్నగారు మీ నాన్నగారే నేను కొడుకునే అని అనలేదు అనాల్సింది పోయి అలా అనుకుందాగా సరే లెటెటి తీసుకోలేకపోయి కృషామాని బాధపడతాడు వీడు అంటే వీడు అన్నాడే కానీ సంఘాన్ని విడిచిపెట్టలేదు నిజంగా సంఘాన్ని విడిచిపెడితే బస్ ఓవర్ రెస్పాన్సిబిలిటీ అంటే వీడికి బాధ్యత ఏ ఉండదు ఇదే హెల్ప్ హెల్ప్ ఈజ్ ఎ డిఫరెన్సెస్ బరువు ఫీల్ అయ్యి చేయటం వేరు హెల్ప్ చేయటం హెల్ప్ చేయచ్చు హెల్ప్ ఎవరికైనా చేయచ్చు రేపకాడికైనా చేయచ్చు వీడికి ఒక్కడికే రూల్ ఏంటో ప్రపంచంలో ఎంతమంది గుర్రాలు ఉంటే అంత మందికి చేయచ్చు ఎవరో దారికి అడ్డొస్తే దట్ ఈజ్ అ డిఫరెన్స్ సంఘము అనేది ఎప్పుడైతే లేదో ముక్తిదైతే అంటే అలాగే అహం బ్రాహ్మణ అనే సంఘం ఉన్నదనుకోండి దాని కూడా ఒక సంఘమే అహం బ్రాహ్మణ అంటే వాడు వేదాధ్యయనం చేయాలి అది నేను బ్రాహ్మణు ఉండను అని అంటాడు కానీ వేదం చదవాలి దేనికి బ్రాహ్మణత్వ అనేది ఆత్మధర్మము కాదు అని తెలుసుకున్నాడు అనుకోండి అప్పుడు ఇంకా వాడికి వేదం చదవాల్సినటువంటి జ్యూటీ ఏమీ అలాగే నేను క్షత్రియుడను అని అన్నాడు అనుకోండి క్షత్రియ ధర్మాన్ని పాటించాలి ఎవరో కష్టంగా ఉంటే వాళ్ళని రక్షించడం ఎటువంటి క్షత్రియ ధర్మాన్ని పాటించాలి కానీ నేను క్షత్రియుడను అనే ఆ భావన నేను విదిలిపెట్టేశాను నేను ఆత్మస్వరూపుడను అని కనుక వారు నిశ్చయించుకున్నట్లయితే ఆ విధంగా తెలుసుకున్నట్లయితే దాన్ని వేరు చేయాల్సిందేం లేదు దీంట్లో రహస్యం ఏంటంటేనండి భావాత్మకంగా మనిషి ఎదగాల్సి ఇది నేను వృక్షాంతం చెప్తాను నేను బ్రాహ్మణుడను అహం బ్రాహ్మణ అని ఒక అభిమానంలో ఉన్నాడు ఇప్పుడు వీడు అహం బ్రాహ్మణ అనే అభిమానాన్ని విడిచిపెట్టి అహం హిందు బ్రాహ్మణ అంటే అది పరిచ్ఛిన్న హిందూ అంటే విశాలం ఈ పరిచ్ఛిన్నం అనే అభిమానాన్ని విడిచిపెట్టడానికి విశాలమైన అభిమానం తోడ్పడుతుంది అందుకే ఒక్కసారిగా సర్వాభిమానాన్ని వీడికి విడిచిపెట్టలేదు స్టెప్ మీద విడిచిపెట్టాలి అహం బ్రాహ్మణ అనే అభిమానాన్ని విడిచిపెట్టడానికి ఆయన హిందూ అనే అభిమానం ఉపయోగపడుతుంది వాడు అహం హిందు అనే అభిమానంతో ఉంటారు ఎప్పుడైతే ఆ అభిమానంలో ఉన్నాడో బ్రాహ్మణత్వాభిమానాన్ని విడిచిపెట్టాడు సంఘం పోయింది హిందుత్వాభిమానం అది కూడా అభిమానమే హిందుత్వాభిమానం ఉంటుంది ఆ ఇప్పుడు అహం మనుష్య ఇది దగ్గర అభిమాన హిందుత్వాభిమానము అల్పము మనుష్యత్వాభిమానము పెద్దది ఎప్పుడైతే పెద్ద అభిమానం పట్టుకున్నాడో హిందుత్వాభిమానం పోతుంది అహం మనుష్య తర్వాత అహం ప్రాణ మనుష్యత్వాభిమానం మళ్ళీ పరిచ్ఛిన్నం ప్రాణ ప్రాణాభిమానం పెద్దది అహం ప్రాణ అనే ప్రాణాభిమానాన్ని పట్టుకుంటే వాడు సర్వ జగద్వ్యాపకమైన ప్రాణపత్రంతో ఏకమైన ఉంటాడు మనుష్యత్వాభిమానం పోతుంది పరిచ్ఛిన్నాభిమానం పోయి విస్తారం పెద్ద అభిమానం కూడా ఉంటుంది కానీ సర్వాత్మభావము ఉంటాయి ప్రాణ మాత్రము నుండి అభిమానం కలిగి ఉంటాడంట అంతేగాని ఆ ప్రాణశక్తి ఒక పట్టుత్వ దేహంలో ప్రకటన అవుతూ ఉంటే ఆ దేహము యొక్క లక్షణం ఏదో అది నేను అనే అభిమానం పెట్టుకోండి ఇది గ్రోత్ ప్రాణ మాత్రము నుండి అభిమానం కలిగిన వారిని సర్వాత్మ భావము అని అంటారు అటువంటి జ్ఞానియత గత సంగ నేను మాట్లాడుకుంటే చెప్పండి అహం బ్రాహ్మణ అనే అభిమానంలో పెట్టుకుంటాడు ఇప్పుడు వీడు అహం హిందు అని తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి ఏ కర్మని చేయాలి ఏ కర్మనే చేయాలి అది కష్టమా తేలిక బోస్ తేలిక ఎవరికి అభిమానము ఆగ్రహము తక్కువ ఉన్న వారికి తేలిక చాలా సింపుల్ ఒక బ్రాహ్మణ బ్రాహ్మణ అనుకునేవాడు ఇంకా అది అనుకోవడం మనసు హిందూ హిందూ అనుకుంటాడు బాగుంది వెరీ సింపుల్ కానీ కొంతమందికి కులాభిమానము ప్రాంతీయ అభిమానము చాలా గట్టిగా ఉంటుంది వారికి చాలా కష్టం ఎంత కష్టం అంటే చాలా కష్టం ఆ అభిమానంతో కొంతే కాబట్టి గత సంగత్య జ్ఞానం అన్నవాడు సమస్త ఎన్ని సంఘాలు ఉంటే అన్ని సంఘాలని విడిచిపెట్టేస్తాడు విడిచిపెట్టేస్తే ఇప్పుడు ఒక కుక్క పిల్ల అనుకోండి నా కుక్క నా కుక్క అంటే వీడేమో ఫుడ్డు పెట్టాలని సపోజ్ నా కుక్క అనే మా కుక్క అక్కడే ఉంటుందండి కుక్క ఎక్కడికి పోదు ఆ నానే మాట మీద అనుకోండి వీడు ఫుడ్డు పెట్టకూడదు దాని గుడ్డకుంటుంది కుక్కలన్నిటికీ మనమే ఫుడ్ పెడుతున్నామని ఎవరు దేని ఫుడ్ అది వేసుకుంటుంది కూడా నువ్వు హెల్ప్ చేయాలంటే చేస్తు తప్ప హెల్ప్ ఎంత తక్కువ గ్లూక్ గ్లూక్రాస్ అన్న సంస్థ వాళ్ళు ఉన్నారు వాళ్ళు వీడి కుక్కలకు సహాయం చేస్తూ ఉంటారు కానీ వీడి కుక్క నా కుక్క అని అంటారు వీడి కుక్కను పట్టుకుంటారు వ్యాధితో బాధపడుతున్న వీడి కుక్కను పట్టుకుంటాడు పట్టుకుని ఇంజక్షన్ ఇచ్చేసి అక్కడ వీడేసి వెళ్ళిపోతాడు వాడు కర్మయోగి సామాన్యుడు కాదు వీడేం చేస్తాడు ఎక్కడో కెన్ ఏదో ఏదో ఉంటుంది కుక్కల కెనాల్ కెనాల్కి వెళ్ళి అక్కడ ఉన్న కుక్కను ఒకదాన్ని వెతుక్కుని ట్యాంకులు సట్లు ఆభరణాలు వెతుక్కున్నట్టుగా వెతుక్కుంటారు దీని ఊతి పొడుగ్గా ఉంది దీని తోప పొట్టుగా ఉంది ఇలాంటివన్నీ పెట్టి వెతుకుతాడు దీనికి బొత్తు ఎక్కువ దీనికి బొత్తు తక్కువ ఉంది అని ఇవన్నీ కండిషన్లో పెట్టి ఒక వెతుకుతాడు ఇది డబ్బు పే చేసి ఇది నా కుక్క అని ఎంత పొరపాటు అండి ఏ ముద్రలో వెసుకోకూడదు అండి మనస్సును అలా ఇలాంటి ముద్రలు నా ము నా కుక్క నా పిల్లి నా కారు నా భార్య నా కొడుతో నీలా ముద్రలు విసుకుంటుంటే వీడి మనస్సు అది ముద్రలతో నిందిపోయి అసలు వీడి ఆత్మస్వరూపం తప్పు గడిపోయి ఇదే సత్యమని భ్రమపడుతూ అలాగే జీవిస్తూ ఉంటాడు కానీ ఎప్పుడైతే ఈ ముద్రలన్నింటినీ తుడిపేశారో గత సంగత్య ఉంటాయి ముద్రలు కొద్దు గొప్ప అన్నీ పోయేవంటే ముక్త్య ముక్తులేదు ఇప్పుడు ఏం చేస్తాడు జ్ఞానావస్థిత చేత సహ ఇప్పుడు చూడండి మీరు మీరు ఎక్కడ స్థిరంగా నిలిచి ఉన్నారు అనేది ఉంటుంది మనిషి ఎక్కడ స్థిరంగా నిలిచి ఉన్నాడు వాడు ప్లాట్ఫామ్ ఏమిటి నేను పహిల్వాన్ ఉన్నాడు పహిల్వాన్ ప్లాట్ఫామ్ ఏమిటి దేహమా మనస్స జ్ఞానమా దేహము అది హీ ప్లాట్ఫామ్ ప్రొఫెసర్ ప్లాట్ఫామ్ ఏమిటి దేహమా మనస్స ఆత్మ చైతన్యమా మనస్సు మనస్సు నుండి వాడు స్థిరంగా ఉంటాడు ఇమోషనల్ బుద్ధి అని అంటారు ఇంటలెక్ట్ ఇమోషనల్ పర్సన్ ఉంటాడు ప్రతిదానికి వే భావం అంటూ ఉంటాడు ఇమోషనల్ పర్సన్ సెంటిమెంటల్ పర్సన్ వాడి ప్లాట్ఫామ్ ఏంటి మైండ్ కాదండి ఇప్పుడు ఈ గత ఇప్పుడు మీకు సంఘం దేహం అనే ప్లాట్ఫామ్ తోటి మీరు ఐడెంటి దేహంతో ఐడెంటిఫై ఉంటాడు అనుకోండి దేహ సంఘాన్ని కలిగి ఉంటాడు అనుకోండి దేహాసక్తి దేహమే నేను అనే ఆసక్తిలో ఉన్నవాడికి దేహ సంబంధములైన వాటి అన్నిటి ఎందు ఆసక్తి ఆటోమేటిక్ నిర్మాణం అవుతుంది ఎప్పుడైతే వైరాగ్యం దీని వైరాగ్యం ఈ ఆసక్తులన్నింటినీ తృతి చేసుకుని దేహం దాని దారిని దాడి దేహమే నేను అనే అజ్ఞానం నుంచి పైకి ఇమోషనల్ పర్సన్ గా ఉంటాడు ఇమోషనల్షిప్ కూడా అతీతంగా పోతాడు బుద్ధి గతీతంగా పోతాడు బుద్ధికి బుద్ధితో మమేకమైతే నేను పండించుదను నేను అపండించుదను అనేటువంటి ఆ రకమైన బంధం ఉంటుంది కానీ బుద్ధి గతీతంగా పోతుంది ఇప్పుడు దేని ఎందు నిలిచి ఉంటాడంటే కాన్షియస్నెస్ చైతన్యం దానికే జ్ఞానము ఎరుక దాని ఎందు స్థిరంగా వీళ్ళు తీసి ఉంటాడు గర్భకం ప్లాట్ఫామ్ జ్ఞానావస్థిత చేత సహ ఎందుకంటే చూడండి మీకు నేను చెప్పిన విషయం చెప్తాను మీరు జగత్తు నా చేత అనుభవింపబడే జగత్తు ఈ జగత్తుని దర్శిస్తూ అనుభవిస్తూ ఉండే ఈ దేహము ఈ దేహమును ఆశ్రయించి ఉండే ఇంద్రియముడు దేహము లోపల ప్రకటమవుతూ ఉండే బుద్ధి అహంకారము ఇవన్నీ కూడా ఆ ఎరుక ఎందు and the pieces, te, they just fall apart, they just don't exist, apart from that consciousness. I say that you are going to go, you are going to go, you are going to go, you are going to go. So, one thing I want to say is, now there is an electric motor, an electric motor, an electric motor, తిరిగి ఫ్యాన్ అంటారు తిరగబోత ఫ్యాన్ అంటారు కదా ఈ ఫ్యాన్ అనేది దేని మీద ఆధారపడి ఉంది ఆ ఎలక్ట్రిసిటీ వైర్ మీద ఆధారపడి ఉంటుంది ఆ వైర్ కూడా పైనుండే రబ్బర్ మీద ఆధారపడి ఉండదు లోపల ఉండే థ్రెడ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆధారపడి ఉంటుంది థ్రెడ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇంతటి ఫ్యాను దీని వెక్కలు దీని హబ్బు అది ఇచ్చే గాలి ఆ గాలి కడి మూమెంట్ ఇది ఇవన్నీ కూడా దీని సౌందర్యం దానికి అలంకారాలు కూడా చేస్తారు ఇవన్నీ దాని రంగు రూపు అన్నీ కూడా దాని ఖరీదు ఈ సర్వము ఆ థ్రెడ్ మీద ఆధారపడి ఉంటుంది ఆ థ్రెడ్ లేకపోతే ఇది ఏది కాదు అదేవిధంగా ఆ చైతన్యము కాన్షియస్నెస్ అనే థ్రెడ్ మీద ఆధారపడి ఈ దేహము మనస్సు బుద్ధి అహంకారములు ఈ చేత దర్శించబడే జగత్తు జగత్తు కూడా ఆ థ్రెడ్ మీద ఆధారపడి సో ఆ చైతన్యమే నీ నో చైతన్యం నో వర్డ్ నో బాడీ నో మైండ్ నథింగ్ సర్వాంతర ఆత్మ ఈ సర్వమునకు మూలంలో ఉండేటువంటి అజ్ఞానఘనమైన శుద్ధ చిద్రూపమైన ఆత్మ ఏది కలదో అది నా స్వరూపము అని దాని ఎందుకు స్థిరంగా నిలిచి ఉంటాడు జ్ఞానావస్థిత చేత కానీ మానవులు ఎలా ఉంటారంటే అహంకారమును అహంకారంతో ఐడెంటిఫై అవుతాడు బుద్ధితో ఐడెంటిఫై అవుతాడు బుద్ధితో ఐడెంటిఫై అయ్యి ఓ పాండిత్యం ఏదో ఉంటుంది ఓ విశ్వరంత పాండిత్యాన్ని ఆ పాండిత్యోట ఆసక్తి పెంచుకుంటాడు నేను ఫిజిక్స్ ప్రొఫెసర్ని అంటాడు నేను ప్రొఫెసర్ని అంటాడు ఆసక్తి పెంచుకుంటాడు మనస్సుతో ఐడెంటిఫై ఎమోషన్స్ తోట ఆసక్తి పెంచుకుంటాడు అహం సుఖీ దుఃఖీ అని అహం సంసారి అని ఇలాంటి మోసి దేహంతో ఐడెంటిఫై నేను కొడుకుని నేను తండ్రిని నేను బ్రదర్ని అని ఇలాంటి ఆసక్తిని పెంచుకుంటాడు దేహ సంబద్ధములైనటువంటి కారు ఇల్లు వాకిలి కుక్కపిల్ల పిల్లి పిల్ల వీటన్నిటితో ఈ పశువు దృష్టాంతం ఎందుకు చూస్తూ ఉంటాం అంటే మాకు అలాంటి కథలన్నీ ఉంటాయి భాగవతుల్లో ఒక కథ ఉంది భరతుల్లోనే ఉంటుంది జడభరతుడు ఈ భరతుడు గొప్ప ఋషి ఓ లేడి పిల్లను పెంచుతాడు అడవిలో తపస్సు చేస్తూ అక్కడ లేడి పిల్లలు ఉంటాయి ఆ లేడి పిల్ల నుంచి ముద్దుగా చిన్న చిన్న జంతులు వేసుకుంటూ ఓసారి వచ్చి వీళ్ళు ఇది అందంగా ఉంది అని చెప్పం వెంట పడతాడు కూడా అది వీడితే ఇంట్లో మర్చికి అవుతుంది మర్చిగా అయ్యి ఇంట్లో ఆడుకుంటుంది క్రమక్రమంగా వీడికి దాని కింద ఆసక్తి పడింది ఓ రోజు సాయంకాలం అది అది ఆ గుంపు నుంచి విడిపడి వీటికి మర్చిపోయింది ఈ లోపల దానికి గుంపు కనపడుతుంది ఆ పోతుంది ఆ గుంపులోకి వీటికి నచ్చితేంటండి కుక్కని వాటి నీటికి తీసుకెళ్తుంది లీష్ వేసి లీష్ మీరు నాకు చెప్పండి కుక్క వీడి రకాలు నడుస్తుంది వీడి ముందు నడుస్తుంది వీడి ముందు నడుస్తుంది ఎందుకంటే దారి అదే దిశానిర్దేశం అదే చేస్తుంది అది ఎటు వెళ్ళాలంటే అది ఎటు వెళ్లాల్సింది పర్వాలేదు ఒకటి ఇంకొకటి చెప్పండి కుక్క వీడికి లీస్ కట్టి వీడిని లాక్కెళ్తుందా లేకపోతే వీడు కుక్కకి లీస్ కట్టి వీళ్ళు లాక్కి వెళ్తున్నాడా ఎలాంటి ఇస్తుంది మీకు ఎలా ఉంటుంది హూ ఇజ్ ఆన్ లీస్ హూ అది ముందు లాగేస్తూ ఉంటుంది మీరు వెనక్కాల దెంతుకుంటూ వెళ్తున్నాడంటే హూ ఇస్ ఆన్ లీస్ట్ ఇస్ ఆన్ లీస్ట్ పాయింట్ వీడు ఫోన్లని వీడు పెంపుడు ఒక్క మహాపేమతో పెంచుకుంటున్నాడు మంచిదే ఈ లోపల ఇంకొక ఒక్క కనపడుతుంది అప్పుడు ఇంకొక్క ఏం చేస్తుంది వీడు పెట్టిన తిండ్లంతా తిరిగి ఒక్క విశ్వాస కల్పాలు వీడు ఏదో కట్టలు చెప్తాడు ఇంటిగా కొంత విశ్వాసం ఉంటుంది దినవి దట్ ఈస్ అట్ కుక్క విశ్వాసం అంటే ఇప్పుడు సపోజ్ ఆ కుక్కకి రోజు నేను కొంచెం దళ్ళముక్క పెట్టడం ప్రారంభించాను అనుకోండి నా మీరు విశ్వాసంగా ఉంటున్నది అదే కుక్క ఈ లోపల నా పోనీ వీళ్ళందరూ అనుకుంటారు మా కుక్క అని అనుకుంటారు మా అందరికీ చాలా ప్రీతిపాత్రమైన కుక్క కుక్క ఇదే ఫ్యామిలీ మెంబర్ ఇన్ అమెరికా ది డాజ ఫ్యామిలీ మెంబర్ దానికి పేరు ఉంటుంది ఓ బర్త్ ఉంటుంది దానికి బర్త్డే ఉంటుంది కేక్ని కట్ చేస్తాడు వీడు కట్ అది కట్టేదు దాన్ని ఇలా ఒళ్ళో పెట్టుకుని వీడు కట్ చేస్తాడు కేక్ దాని బర్త్డే దాని బర్త్డే రికార్డ్ అయిపోతుంది ఆ బర్త్డేలో వీడు కేక్ కట్ చేస్తుంది ఊళ్ళో వాళ్ళు కూడా వచ్చి ప్రెజెంట్స్ తీసుకొస్తున్నారు దాని గిరి బంధువు కూడా ఆ ఒక్కొక్క దానికి ప్యాంట్లు షర్ట్లు వేస్తా పెన్షన్ కుక్కలు చేస్తున్నాడు ఇంత చేశాడు ఆ వీడు ఈ లోపల వీధి కుక్క కనపడితే అది మురుగుతుంది దాన్ని చూసి మురుగుతుంది ఆల్ డట్ హీ ట్ ఆఫ్ మై క్యాక్ దానికి అది ఇంకో బీధి కుక్కలు చూసి అది వైపు సో ఏదో వాట్ ఈ ఆసక్తి చాలా భయంకరమైన విషయం అనేది ఈ విధంగా దేహ సంబద్ధములైన ఎందు వాటి మొదలైన వాటిని ఎందు ఆసక్తిని పెట్టుకొని జ్ఞాని అజ్ఞాని అంటే జ్ఞానావస్థిత చేతక కేవల చైతన్యములం మాత్రమే నిలిచి ఉంటాయి ఇప్పుడు అటువంటి మనిషి దేహం ప్రాణశక్తి దేహంలో ఉన్నది దాని ముందు చేష్ట ప్రకటమవుతుంది ఏదో కర్మ ప్రకటమవుతుంది కర్మ ఆచరక కర్మను ఆచరిస్తూ ఉంటాడు దీనికోసం ఆచరిస్తాడో తెలుసిన యజ్ఞాయ ఆచరత కర్మ యజ్ఞ అంటే విష్ణు ఈశ్వరుని కొరత కర్మను ఆచరిస్తాడు ఈశ్వరుని కొరతూ తప్ప మరి దేనికి కర్మను చేయదు ఈశ్వరుని కొరతే కర్మను చేయాలి ఎందుకంటే ఆసక్తి వేది లేదు కదా ఆయన అటువంటి జ్ఞాని భార్యకి సహాయం చేస్తూ కర్మ చేసినట్టు ఉంటాడు కానీ ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తాడా సహాయం చేస్తున్నాడు వైవాళ్ళకి అలాగంటే బుద్ధితోటే చేస్తాడు ఎవరికైనా సేమ్ లవ్ తో కర్మను చేస్తాడు కానీ ఈశ్వరార్పణ బుద్ధితోటే చేస్తాను నేను వీళ్ళు ఉద్ధరించడానికి చేస్తున్నానో లేకపోతే నాకు లాభం కలగాలని ఈ మాటలు ఏముండవు ఈ పరిస్థితిలో ఈ కర్మ నా వల్ల సంభవం అవుతుంది ఈ కర్మ నేను చేసినట్లయితే వాడు కృషాప్తుడు అవుతాడు అనేటువంటి ఆ ఇన్సిడెంటల్ సిచ్యువేషన్ బట్టి ఆ కర్మ చేసి ఈశ్వరార్పణ వస్తు అని అంటారు ఇప్పుడు చేసిన ఆ కర్మ ఈ జ్ఞానిని బంధిస్తుందా ఈయన కతుక్కుంటుందా లేక సమష్టిలో విలీనం అయిపోతుందా సమష్టిలో విలీనమైపోతుంది పూర్తిగా విలీనం అయిపోతుంది ఈవెన్ రెసిజ్ ఏం మిగలదు కర్మ వాసన ఈ తగలదు సమగ్రం ప్రవీణీలకే ఈయన కర్మ చేత బద్ధుడు కాదు కర్మ అలా చేయాలి అలా కర్మ చేస్తే ఆ మనం కర్మ ఎలా చేస్తామంటే సెల్ఫ్ సెంటర్డ్ యాక్షన్స్ ఇప్పుడు మార్కెట్కి వెళ్ళారనుకోండి అక్కడ ఏదో పని చేయాలి మార్కెట్కి వెళ్లేవో పనులు చేస్తాం అవన్నీ సెల్ఫ్ సెంట్రైడ్ యాక్షన్ అంతే కదా తర్వాత దేవాలయానికి వెళ్ళి దేవుని దర్శించేస్తాం అనదర్ సెల్ఫ్ సెంట్రైడ్ యాక్షన్ రిచువల్ పెర్ఫామ్ చేస్తాడు అనదర్ సెల్ఫ్ సెంట్రైడ్ యాక్షన్ మంచి చేసినా సెల్ఫ్ సెంట్రైడ్ గా చేస్తాడు చెడు చేసినా సెల్ఫ్ సెంట్రైడ్ గా చేస్తాడు ఈ సెల్ఫ్ సెంట్రైడ్ యాక్షన్ అంటే అహంకార బుద్ధితో కర్మ ఫలాశక్తితో చేస్తే ఈ కర్మలన్నీ కూడా మనిషిని బంధిస్తాయి దేక్యూమ్ లేదు అలా పెరిగిపోతూ ఉంటాయి పోగుపడిపోతూ ఉంటాయి పోగుపడి పోగుపడి అది ఒక రోజున ఎక్స్ప్లోర్డ్ అవుతుంది ఎలాగైతే అగ్నిపర్వతం అలా సినిమలింగిగా ఉంటుంది అంటే లోపల ఉడుకుతో ఉంటుంది అలా ఉడికి ఉడికి ఉడికి ఓ రోజు ఎక్స్ప్లోర్డ్ అవుతుంది అయినప్పుడు మన దేవరకు ఇదిగో ఇప్పుడు ఎక్స్ప్లోర్డ్ అయింది అని అనుకుంటాం ఆ క్షణంలో ఎక్స్ప్లోర్డ్ అయింది బ్యాక్ లక్ అనేది ఏదో వ్యాఖ్యానం చేస్తాం కానీ ఆ క్షణంలో ఎక్స్ప్లోర్డ్ అవ్వలేదు ఇట్ ఈజ్ ఏ బిల్డింగ్ ఆఫ్ అలా బిల్డప్ బిల్డప్ పై ఒక రోజు ఎక్స్ప్లోర్డ్ అవుతుందండి అదేవిధంగా మనము సెల్ఫ్ సెల్టెడ్ యాక్షన్స్ ని చేసి చేసి చేసి చేసి అలా పెంచుకుని పెంచుకుని సంఘాన్ని పెంచుకుని పెంచుకుని ఉంటాం అలా పెంచేసుకుంటూ ఉంటాం రోజు అది ఎక్స్ప్లోర్డ్ అవుతుంది అది ఎక్స్ప్లోర్డ్ అయినప్పుడు వీడు పెట్టే గగ్గోలు ఇంత ఉంటాడు అది ఎప్పుడో ఎక్స్ప్లోర్డ్ అవుతుంది సెల్ఫ్ సన్ట్రేట్ యాక్షన్ ఇట్ ఎక్స్ప్లోర్ వీడు కొడుకు కావాలనుకుంటాడు కొడుకు కొడతాడు అంటే అంతకు ముందు చేసిన సెల్ఫ్ యాక్షన్స్ ఇదే సార్ ఇది ఆపలేడు ఇప్పుడు వద్దనుకుంటే కూడా ఆపలేడు వచ్చేస్తుంది సరిసారి ఆ బాగుంది బాగుందని ఉంటాడు నెగిటివ్ నెగిటివ్ అలా బిల్డప్ అవుతూ ఉంటుంది ఇది ఎక్స్ప్లో అండ్ పాల్స్ అఫర్ హిజ్ హెడ్ అప్పుడు వీడు దొంగత నిష్కామ కర్మ చేయరా అంటే అభిమాత్రం వీళ్ళు మానవుడు తన దుఃఖాన్ని తానే కొనుకుంటాడు కానీ ఏమనుకుంటాడు ఏవో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల దుఃఖం సుఖం వస్తుందని అనుకుంటాడు మళ్ళీ అర్చిస్తారా వీడు ఇలా అనుకునేట్లా ఇంకొకటి చెప్తారు మీకు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల సుఖ దుఃఖాలు వస్తున్నాయని చెప్తారు ఇంకొకటి మన ఎక్స్టర్నల్ ఫ్యాక్టరీస్ వల్ల సుఖముఖాలు వస్తాయండి వీడు చేసుకున్న కర్మఫల రూపంగా వస్తాయా ఎక్స్టర్నల్ ఫ్యాక్టరీస్ వల్ల వస్తాయా ఎక్స్టర్నల్ ఫ్యాక్టరీస్ నిమిత్తం అయితే అవ్వచ్చు నిమిత్తం అయితే అవ్వచ్చు వీడు యాక్సిడెంట్ అయ్యి కారు కాబట్టి ఎవరో కారు ఎవరో కారు స్కూటర్ వీడి మీద పెట్టడం అది కానీ కాలు విరిగే దుఃఖం వీడికి కలిగించింది ఏంటి వీడికి అన్నయ్య ఆఫలాన్నిస్తుంది పైపు మిగిలిస్తాం ఏం వాడిని మీరు అంటే ద్వేషమా అప్పుడు ముక్కు మొహం తెలియనివాడు ఒకసారి నేను రోడ్డు పక్కన నిలబడ్డా ముక్కు మొహం తెలియనివాడు స్కోటర్ నడుపుతూ వచ్చిన ఉంటే వాటి మీద కావలేకపోతే బడ్డీ షాప ఉంటుంది ఫుట్పాతులు ఎక్కువ ఉంటాయి ఫుట్పాతులను మన వాళ్ళు విరస్పోతే ఇప్పుడు ఇంకా ఫుట్పాతులు ఏమి లేవు నేను నిలబడున్నా రోడ్డు బస్సు పోసాను కనబడి బస్సు వస్తే ఆగుతుంది దాంట్లో చెప్పుకుందాం నేను ఈ స్కూటర్ వాటి లాస్ట్ బ్యాలెన్స్ వచ్చేసి నేల పడుతుంది ఆ మేర పడంలో ఫ్రంట్ వీల్ వచ్చేసి కాళ్ళ మీద మడవ మీద ఎక్కింది దానితో స్క్రేవింగ్ విడువైంది అని ఆశీర్వదించి పంపించేస్తాను ఇంక ఇక్కడ ఎక్కువసేపు ఉంటుందా వెళ్ళిపో నేనంటే చుట్టూ జనం చేరారంటే నేను ఆపలేని వాళ్ళని వాళ్ళని ఈ మీద రాళ్ళు చేసినా నువ్వు ముందు వెళ్ళిపోయిస్తాను ఇప్పుడు సారీ సారీ నువ్వు ఏం మాట్లాడుకుని వెళ్ళిపోయిస్తాను తర్వాత నాకు ఫోన్ చేద్దుగా నీ షాప్ కొట్టుకుని వెళ్ళిపో అని పంపింగ్ చేశాను ఈ లోపల జనం ముందుకుదే చేసే అలా పంపింగ్ చేశాను పొందండి ఏదో పొరపాటు కావాలని కొట్టేదా ఆయన మొన్న కావాలని కొడతాండి ఎందుకు కావాలని కొడతాం మన ప్రారంభం లేక వాడు వచ్చిన వాళ్ళు లేదు సరే బస్ చెక్కి వచ్చేసి మొన్నటి పోతున్నా వస్తుంది ఇంకా లాగా వెళ్ళి కారు డాక్టర్ గారికి ఒక ప్లాస్టర్ వేసి వారం రోజులు ఎటువంటి కదలబ్దం ఇంక ఇండియా రోజు ప్లాస్టర్ వేసిన తర్వాత ఎదురుకుండా పుట్టి ఓటు వేసి దాని మీద కాలు పెట్టేసి భోజనం చేయడం పుస్తకం చదువుకోవడం నిద్రపోవడం మళ్ళీ కొంచెంసేపు టీవీ చూడడం మళ్ళీ పుస్తకం చదువుకోవడం రాత్రి పోయి కొంచెం కొంచెం ఆహా వర్గస్ కూడా ఇద్దరు కంటే గొప్పది ఏమవుతుందండి వర్గమే నిజంగా స్వర్గస్ ఒకవే నేను ఆ వారం రోజులు ఇచ్చినానికి పొందాను మళ్ళీ ఆ తర్వాత నేను హాలిడే నాకు దొరకలేదు ఎప్పుడో దొరుకుతుంది మళ్ళీ ఆ వారం రోజులే హాలిడే నేను ఆ యంగ్ మ్యాన్ నాకు కనపడితే అతన్ని ఆ స్కోటర్ బాగుంది ఇందుకు పైసలు కూడా నేనే ఇస్తుంది కాబట్టి మన ప్రారంభకత్మ స్థలం రూపంగా వస్తున్నప్పటికే వాడేవడో ఫ్యాక్టర్ కాదు ఊజిస్తుంది వాడు నిమిత్తం నిమిత్తం అంటే బీజం ఉంటుంది అంకురిస్తుంది బీజం అంకురించడానికి కావాల్సిన శక్తి బీజశక్తి బీజంలో ఉంటుందా బయట ఉంటుందా బీజంలో ఉంటుంది కానీ బయట ఫ్యాక్టర్స్ సహకరిస్తాయి వర్షం పడాలి నేలలో కారం ఉండాలి దాన్ని ఏది తొక్కేయకుండా ఉండాలి పసు తొక్కేసిందనుకోవడానికి అనుసరించాలి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ సహకరిస్తాయి నిమిత్తము ఉంటాం డైరెక్ట్ కాజ్ ఎప్పుడూ కాదండి కాబట్టి సెల్ఫ్ సెంట్రేడ్ యాక్షన్స్ మనం చేసుకుంటూ పోతాం ఇది అవసరమానది ప్రశ్న వేసుకోవాలి కొంతమంది ఏమంటారంటే సెల్ఫ్ సెంటర్డ్ యాక్షన్స్ లేకపోతే బ్రతకడానికి కష్టం ఉంటా ఏమో నువ్వు ట్రై చేసి తీసావు ఎప్పుడేనా ట్రై చేసి తెలుసు సెల్ఫ్ సెంటర్డ్ యాక్షన్ లేకుండా ఓ రోజు ఉన్నారనుకోండి సపోజ్ వన్ డే ఉన్నారనుకోండి ఆ వన్ డే మీకు కులాసాగా గడిచిపోయింది అనుకోండి సో దట్ దట్ ప్రూవ్ వాట్ ఈ ప్రూవ్ అయిపోతుంది సపోజ్ ఆ రోజు మీకు భోజనం లేదు చెప్పలేవు మీరు కష్టపడిపోయి చాలా హింస పడిపోయి హైరాణ పడిపోయి నానా హింస పడిపోయారనుకోండి ఓకే సెల్ఫ్ సెంట్రెడ్ యాక్షన్స్ లేకుండా మాకు అక్కడ కష్టము అని మీరు కంక్లూడ్ చేస్తారు ఈ వెవర్ ట్రై ట్రై ఆ ట్రై చేయటం పేరే కర్మయోగము అని అంటారు వర్షం ఇంకా మీరు చెప్పలేదు వర్షం పడుతుందండి కూడా చెప్పడం రేపు చెప్తారు ఇప్పుడు వాడు ఆ వెదర్ చెప్పి వాడు కిటికీలోకి వైటికి చూసి వాటర్ చెప్తే చాలు కిటికీలోకి వైది చూసి చెప్తే చాలండి వీళ్ళ బోహాలు అండి వీళ్ళకి లెదర్ని ప్రొడిక్ట్ చేయడం వీళ్ళ వాళ్ళ కాదు కానీ వద్దు కొద్దిగా వద్దు చేస్తున్నారు పర్వాలేదు అందుకే చెప్తాను నేను వాళ్ళు అంత అన్క్యీ ప్రొడెక్షన్ అదే కానీ నేను చేయించుకోలేదు నేను చాలాసార్లు ట్రై చేశాను వాళ్ళు అంటాడు ఎయిట్ నైట్ స్నో ఫ్లస్ ప్రారంభం అవుతాయి అని నేను ప్రతిసారి టెస్ట్ చేస్తూ సార్ ఫైవ్ టు ఎయిట్ వెళ్తే ఏదో కొంత చేంజ్ ఉన్నట్టు అనిపిస్తుంది అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి అలా అనిపించిందో మన నిజంగా ఉందో తెలియదు ఎయిట్ కి వెళ్తే చిన్న చిన్న ఫ్లాగ్లు పడిపోతారు ఎయిట్ ఫిఫ్టీన్ స్నో పడిపోతూ ఉంటుంది అంత దర్శకగా ప్రమిక్ చేస్తారు ఎలా చేస్తారో నాకు రైనే కాదు స్నోని ప్రెడిక్ట్ చేస్తారు రెయిన్ ప్రొడిక్ట్ చేస్తారు అన్ని ప్రొడిట్ చేస్తారు బాహ్యాకారులు ఏమంటారు చూద్దాము గత సంఘస్యేటి గత సంఘస్యా సర్వతో నివృత్త సంఘస్ అది అన్నింటి నుండి సంఘము అంటే చూడండి మీకు మీకు రహస్యం చెప్తా అన్ని రింగ్స్ ఉన్నాయి హుక్స్ అన్ని మనం వేసినవే ఇప్పుడు కోరుకున్నాడు అనుకోండి కొడుకు ఈజ్ నాట్ ఏ హుక్ ఈ గరి కానీ వీడు వేస్టర్ హీ త్రోసెడ్ హుక్ అండ్ గెస్ట్ కుక్క వీడిని పట్టుకుంటుందో మీరు కుక్కను పట్టుకుంటాడా చెప్పండి వీడే కుక్కను పట్టుకుంటాడు అది వీడిని పట్టుకోను వీడే పట్టుకుంటాడు అలాగే వీడు నా కొడుకు వీడు నా కొడుకుని వీడే ఆసక్తి పెంచుకుంటాడా ఎప్పుడైతే నాన్న నేను కొడుకుని నా మీద ఆసక్తి పెంచుకో నా మీద ఆసక్తి పెంచుకోని వాడు పెంచుకోమంటాడా వీడే పెంచుకుంటాడు ధనం వీళ్ళని ఆసక్తి పెంచుకొని ఇట్లా చేస్తున్నాయి మీడే పెంచుకుంటాడా వీడే పెంచుకుంటాడు అన్ని హుక్స్ వేస్తూ ఉంటాడు చుట్టూ రింగ్స్ ఉంటాయి ఓ హుక్ వేస్తాడు హుక్ వేస్తే అది ట్యాచ్ అవుతుంది ట్యాచ్ అయితే తగులుతూ ఉంటాడు ఇదిగో నన్ను నేను సంసారం నన్ను బంధించింది అంటాను నివారం అత చెప్పారుండే ఓ మహాత్మ దగ్గరికి వెళ్తాడు ఓ గృహస్థం స్వామిజీ నాకు వైరాగ్యం వచ్చేసింది నేను సన్యాసం తీసుకునేందుకు సిద్ధమే కానీ సంసారం ఇంకా నన్ను విదిలిపెట్టట్లేదు నేను నిధులు పెట్టడానికి సిద్ధమే అదే నన్ను విదిలిపెట్టట్లేదు అంట ఏదైనా ఉపాయం చెప్పండి అది వదిలిపెట్టే సీట్ లాగా అంటే ఈయన అభిప్రాయం ఏంటో సంసారం పట్టుకుండా లేకపోతే ఈయన సన్యాసం తీసుకుంటాను ఆయనతో సన్యా నాతో వాకింగ్ రమ్మని తీసుకెళ్తారు వాకింగ్ వాకింగ్ వెళ్ళి అక్కడ ఒక చెప్తూ ఉంటుంది ఆ చెట్టుని నేను అవగించుకోవచ్చు ఈ సన్యాసి మహత్వం అవగలించుకుని అలా ఉండిపోతాడు ఈ భక్తులు స్వామికి ఎలా ఉండిపోయిన రన్ని బయటికి అని అంటారు ముందు అనుకుంటాడు ఏదో దండతున్నాడు అని కాదు అలా అలా ఉండిపోతే రండి మహాత్మా బయటకంటే ఇది పట్టుకున్న వాళ్ళు నిదిరి పట్టట్లేదు రాలేకపోతుండాలంటే అంటే ఇది అంటాడు మహాత్మాకి మీరు దాన్ని పట్టుకున్నారు అది మిమ్మల్ని పట్టుకోలేదండి పట్టుకోదు కూడా ఇది అది అలాగా అది చేత ఇన్ని వచ్చేసి సంసారం కూడా అంతే అని చెప్తారు మనం సంసారాన్ని పట్టుకుంటాం అది మళ్ళీ పట్టుకోండి మళ్ళీ పట్టుకోలేదు హుక్స్ అన్ని మనలే రింగ్స్ మాత్రం ఉంటాయి చుట్టూ సో పిల్ల ఒక రింగ్ హుక్ మనం వేస్తాం మనం వేయకపోతే దాని స్థానంలో తింటుంది మన స్థానంలో మనం ఉంటాం ఇప్పుడు సర్వతో నివృత్త సంగత్య ఈ వేసిన హుక్స్ ఎన్నుంటాయో అన్నీ తీసేయటం ఈ హుక్ తీసేతాయి ఈ హుక్ తీసేత కుక్కండి ఒక్క నా హుక్ నేను తీసేస్తున్నాను నా కుతల్ల ఇట్ ఇట్ కెన్ లీడ్ దిస్ లైట్ ఐఎం నాట్ కనెక్టెడ్ విత్ ఇట్ ఇట్ ఈస్ నాట్ మై డా నాట్ మై డా నాట్ మై మై అనే మాటలు అయితే ఇంకా ఆల్ త్రూ ఏమో కొన్ని అచ్చిపెట్టుకోవాలి మరి అదల్లా వర్క్ దేని మీద మై అనే మాటలు రైల్లో ప్రయాణం చేస్తారండి ఏపీ ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేశారనుకోండి ఈ మధ్యన అందరూ విమానాలు మరిగారు లేకపోతే ఏపీ ఎక్స్ప్రెస్లో పని వెళ్ళం అందరూ బడి వెళ్ళం మనందరం ప్రయాణం చేసుకునేవాళ్ళమే ఇరవై ఆరు గంటలు దాంట్లోనే బదులు ఉండడం ఆ కంపార్ట్మెంట్లో లంచ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరు మొన్నడు బ్రేక్ఫాస్ట్ ఇవి ప్యాక్ చేసుకుని పోడం దాంట్లోనే బదులు అప్పుడు ఫ్రెండ్స్ అవుతారు అడలో వాళ్ళు కలుసుకుంటారు మాట్లాడుకుంటారు ఏకాటాడతారు ఎంత స్వచ్ఛంగా అంటారు ఇదంటారు అదంటారు నిద్రపోతారు అన్ని చేస్తారు మొన్నటి పొద్దున్న మంచి డెవలప్ మంచి అటాచ్మెంట్ వచ్చేస్తుంది అన్నదాగం ప్రేమాన్ని వస్తాయి మొన్నటి పొద్దున్న ఆ ఢిల్లీ స్ట్యువేషన్ కనబడితే ఇంకా ఒకటి ఇంకోటి ముఖం తెచ్చుకుంటాం అలా బిలదం దిగిపోయా అడగానే వాళ్ళు వచ్చేస్తారు అసలు అంతకు దాకా ఏనెచ్చా జీవితం అలా ఉంటుంది అది ఉన్నప్పుడు మనం ఎంత అద్భుతంగా కలిసి ఉన్నాం మనందరం ఒకటే గ్రూప్ కామ్రేడ్ గీట్ ఫ్లాట్ అది అంత అయిపోయినప్పుడు ఈ జస్ట్ కొలాక్సిస్ ఇన్ వన్ ఫ్లాట్ ఇన్ వన్ సెకండ్ ఫ్లాట్ అయిపోతుంది జీవితం అలాగే ఉంటుంది కాబట్టి అది మనం విడిచిపెట్టే మనమే దాన్ని విడిచిపెట్టేస్తే అయిపోయాం అది మన విడిచిపెడితే దుఃఖం మనం దాన్ని విధి మోక్షం నివృత్త సంగస్య అన్ని వైపుల నుండి సంఘమును అటాచ్మెంట్ ని వెనుకకు తీసేసుకున్నాడు వాళ్ళతో చెప్పకూడదు మనం అటాచ్మెంట్ వెనక్కి తీసేసుకోండి ఐ నాట్ అటాచ్డ్ టు సన్ నాట్ అటాచ్డ్ టు వైఫ్ నాట్ అటాచ్డ్ టు బ్రదర్ అండ్ నాట్ అటాచ్డ్ టు ఎని బడీ వర్క్ జడం కానీ చేతనం కానీ నో అటాచ్ లవ్ ఫర్ ఆల్ అటాచ్మెంట్ ఫర్ నాన్ లవ్ ఫర్ ఆల్ అని నేను ఎందుకు చెప్పానంటే మీరు అటాచ్మెంట్ కి లవ్ కి భ్రమ పడతారేమో అని అలా చెప్పారు లవ్ ఫర్ ఆల్ అటాచ్మెంట్ ఫర్ నాన్ అంటే చాలా ప్రయత్నం చేయాలి అని అభిప్రాయం ఆ విధంగా సంఘం నుంచి పూర్తిగా విముక్తి అవ్వాలి అంటే యతనశీల అది చాలా ఈజీ కాదు చెప్పడం చేయాలి చాలా కఠినమైన విషయం కాబట్టి ఆ డైరెక్షన్ లో మనిషి బాగా వర్కౌట్ చేసుకోవాలి ముక్త్యావృత్త ధర్మాధర్మాది బంధన ఎప్పుడైతే సంఘం పోయిందో ధర్మము అధర్మము అనే బంధాలు ధర్మము బంధమే అధర్మము బంధమే ధర్మం అంటే పుణ్యం అని అవుతుంది ధర్మశబ్దానికి పుణ్యమని అధర్మం అంటే పాపమని ధర్మం బంధం అవుతుందో చెప్పుకుంటారా మీరు పుణ్యం చేసుకుంటారు స్వర్గానికి వెళ్తారు స్వర్గంలో మీకు ఏదో చిన్న పోడేస్తారు విశాలంగా ఉంటుంది స్వర్గము స్వర్గంలో ఉంటుంది విశాలం విశాలంగా అమెరికా లాగా విశాలంగా ఉంటుంది అమెరికా విశాలంగా ఉంటుంది వీడు ఉంటే గది సన్నగానే ఉంటుంది అది విశాలంగా అది సన్నగా ఉంటుంది వీడు ఆ గది చూస్తూ దుఃఖపడుతూ నాకు చిన్న గది ఆయనకి వాళ్ళతో పెద్దగా ఇచ్చారని దుఃఖపడుతూ ఉంటాడు ఇప్పుడు స్వర్గంలో వీడు కుణ్యం చేసుకుని వెళ్ళిన స్వర్గం అది బంధమా లేకపోతే అది విముక్తే బంధమే సరే నరకం ఎలాగో బంధమే వీడికి ఆఫ్రికా ట్రాన్స్ఫర్ చేశారనుకోండి బంధం లేకపోతే సౌదీ అరేబియాకు వెళ్ళాడు అనుకోండి బంధమే అమెరికాకు వెళ్ళాడనుకోండి బంధం ధర్మమైనా బంధమే అధర్మమైనా బంధమే కానీ ఈ ఉన్నాడే ధర్మ అధర్మ రాధ ద్వేష మొదలైన సకల బంధముల నుండి కూడా నిలుపు లేకుంటారు సంఘం పోతోనే బంధం పోతుంది జ్ఞానావస్థితేత జ్ఞానే ఆస్థిత ఎస్ అయం జ్ఞానావస్థితీ వేదశబ్దం వస్తుంది విగ్రహవాస్యం చేస్తారు బహువరి అని అంటాను కాబట్టి కేవలము ఆ జ్ఞానము జ్ఞానం అంటే ఎదుక చైతన్యమునందు మాత్రమే నిలిచి ఉంటాడు మానవుని స్వరూపం చైతన్యం ఉదాహరణకి మనం ఏ జగత్తు జగత్తు అని ఏదైతే ఉంటామో ఆ జగత్తు ముందు నేను చైతన్య స్వరూపులుగా ఉంటాను జగత్తు ఎప్పుడు వస్తుందని ఉదయం నిద్రలేకేతా నిద్ర లేవగానే రాదు నిద్ర లేవగానే ఏమిటొస్తుంది తెలివి వస్తుంది స్వరూపంగా ఉంటాడు ఆ తర్వాత ఆ తెలివిలో జగత్తు ప్రకాశిస్తుంది కాబట్టి తెలివి ఉంటుంది తర్వాత జగత్తు వస్తుంది మళ్ళీ నిద్రపోయేప్పుడు జగత్తు విలీనమైపోతుంది తెలివి రూపంగా ఉంటాడు తర్వాత నిద్రపోతాడు కాబట్టి తెలివితో ఆరంభమవుతుంది తెలివితో అంతమవుతుంది తెలివి ఉన్న జీవితం అంతా కూడా నడుస్తూ స్వరూపము ప్యూర్ కాన్షియస్నెస్ శుద్ధ చైతన్యమే వీరి స్వరూపము ఆ సత్యాన్ని తెలుసుకుని ఆ చైతన్యము నుండే నిలిపి దృఢంగా నిలిచి ఉంటాడు మనస్సుని ఆ చైతన్యము నుండే నిలిపి ఉంచుతాడు మనస్సుని జ్ఞానస్వరూపమున నిలిపి ఉంచడం అంటే సపోజ్ నేను చెప్తున్నాను మనస్సుతోటి మీరు ఘటాన్ని దర్శించారనుకోండి ఘత జ్ఞానం కలిగింది ఇప్పుడు మనస్సు దేని నిలిచింది ఘటమనే నామరూపాల మీద నిలిచింది కుక్కని భావన చేశారనుకోండి దేని మీద కుక్కతో ఆడుకుంటున్నాడు అనుకోండి ఇప్పుడు కుక్కతో ఆడుతూ ఉంటాడు ఇలా ఇల్లు వేస్తాడు ఏదో ప్లేట్ హోటల్ ఇలా చూస్తాడు అది వెళ్ళి దాన్ని కింద పడకముందే పట్టుకుని తీసుకొచ్చేస్తే ఇది మహానందరుగుతూ ఉంటాయి మనుషుల యొక్క ఆసక్తులు చాలా చిత్రంగా ఉంటాయి కుక్కతో ఆడుకుంటూ ఉంటాయి కుక్కతో ఆడుకుంటున్నాడంటే మనస్సు నిలిచి ఉన్నది కుక్క అనే నామరూపాలనే నిలిచింది కుక్కరో ఉండే ప్రాణశక్తి మీద మనకేమి విరోధమే లేదు కుక్క అనే నామరూపాల మీద ఆసక్తి కలిగింది కుక్కతో ఆడుకోవడం అయిపోయింది డబ్బులు లెక్క పెట్టుకుంటాడు ఇప్పుడు ధనములందు మనస్సు నిలిచి ఉన్నది ఈ విధంగా సంసార విషయాలన్నిటి ఉండూ మనస్సు నిలిచి ఉంటుంది సపోజ్ మీరు ధ్యానం చేయడానికి చూస్తున్నారు కుక్కని కుక్కని కుక్కను తేయాలి అయితే అది వచ్చి ధ్యానాన్ని అడ్డు కూడా ప్రొటెస్ట్ చేస్తుంది ధ్యానం చేస్తున్నావు నా మాట ప్రొటెస్ట్ చేస్తుంది అప్పుడప్పుడు స్వామీజీ ఇంటికి వచ్చినప్పుడు కూడా దీన్ని కట్టేస్తారు కుక్కను తీసుకు కంటేస్తే అది లోపల నుంచి ప్రొటెస్ట్ చేస్తూ ఉంది నేను అంటాను ఎందుకు పోపం దాన్ని అలాగే బంధిస్తారు అది కొంత ఫ్రేదముకు అలవాటు పడింది దాన్ని ఉంది కదా ఇది అంతా మెంబర్ కదా అని ఫ్రీడముకు అలవాటు పడింది కదా కాబట్టి నన్ను బంధించండి ఏదో ఒక గదిలో వడ్డీ చేసి మీరు తలుపులు వేసేసుకుని కుక్కను విదిలిపెట్టేయండి నేను బోయినింగ్ చేసేసి చేతులు అన్నీ కడుక్కొని నేను మళ్ళీ తలుపుని చక్కటాకా కొడతాను అప్పుడు ఎవరైనా కుక్కను కొట్టుకుంటే నేను లేట్లేకపోతాను కాబట్టి నాకు మీరు హాయిగా కుక్కను అలా బంధించడానికి అవసరం పాపం అది ఇబ్బంది పడుతున్నాను నేను సో ఎనీవే మీరు కుక్క ధ్యానంలో కూర్చున్నాను అనుకోండి పరిగెడీట పరిగెడ్ దిక్క ధ్యానం సన్యాసం సన్యాసానికి ధ్యానం ధ్యానంలో మీరు అన్ని వీలుపెట్టేస్తారు అన్ని కొట్టుకుంటే ఇంకా ధ్యానం ఏంటండి అన్ని వదిలిపెట్టేస్తారు ఇలా కొంచుకుంటారు దేహభావం వదిలిపెట్టేస్తారు ఆసనం లేడంతో దేహంతో పని అయిపోయిందంటే ఇంకా దేహంతో మనకేం సంబంధం లేదు ఆసనం వేసేది కానీ దానికి డ్యూటీ ఎక్కింది ఇంకా అది మనకేం హెల్ప్ చేసి ఏం లేదు ఇంకా దేహాన్ని గురించి ధ్యానం చేస్తారా ఇది డ్రాప్లో ఇంకా మనస్సు అది ఎలా దీన్ని గిట్లు కొట్టుకో ఉంటుంది క్లోజ్ చేసి డ్రాప్ ది మైండ్ మూమెంట్ మెంటల్ మూమెంట్స్ని డ్రాప్ అప్పుడు ది ఫోకస్ ఆఫ్ కాన్షియస్నెస్ బయటకు వెళ్ళి మార్గం లేదు ఇట్లా తలుపులనే వేసినట్టు లేర్ ఫోర్ ది కాన్షియస్నెస్ ఫోకస్ కానీ ఇచ్చారు కానీ జ్ఞానావస్థత చేత సహా అలా ఆత్మనిష్టలే ఉండిపోతాడు ఒకసారి ఆత్మనిష్ట కుదిరిన తర్వాత తదుతరికి చూసినా పర్వాలేదు ఎందుకంటే తల్లితరికి చూస్తే నామరూ నామ రూపాలు కట్టిస్తే అవి ఆత్మ చైతన్యం కంటే భిన్నంగా లేనేలేదు అనే సత్యాన్ని అతను తెలుసుకుంటాడు ఇప్పుడు చైతన్యం అనేది ఒక పెద్ద మిర్రర్ వంటిది గ్రేట్ మిర్రర్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆ మిర్రర్ లో కొడుకు కూతురు భార్య ధనము కుక్కపిల్ల పిల్లిపిల్ల ఈ బంధాలు ఈ అనుబంధాలు ఇవన్నీ కూడా ఇమోషన్స్ బుద్ధి అహంకారం ఇవన్నీ కూడా మిర్రర్ లో ప్రకాశిస్తూ ఉంటాయి గ్రేట్ మెబర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ సింగ్ షాయి అపి అన్ కు పిల్ల ఉందనుకోండి ఆ తీమనే మెబర్ లో ప్రకాశిస్తుంది కొంతసేపు తర్వాత డిజపేరైపోతుంది ఇప్పుడు కొడుకు ప్రకాశిస్తాడు డీజర్ పేరు అయిపోతుంది భార్య ప్రకాశిస్తుంది డిజపేరైపోతుంది భావమర్ది ప్రకాశిస్తాడు డీజర్ పేరు అయిపోతుంది డబ్బు ప్రకాశిస్తుంది డీజర్ పేరు అయిపోతుంది కారు ప్రకాశిస్తుంది డిజి పేరు అయిపోతుంది ఉద్యోగం ప్రకాశిస్తుంది డీజర్ పేరు అయిపోతుంది అన్ని అలా ప్రకాశిస్తూ ఉంటాయి నిజ పేరైపోతూ ఉంటాయి దే ఆర్ ఆల్ అన్ రియల్ అవన్నీ మిక్స్ కార్ కంటిన్యూటీ ఏముండదు వాటికి ఎప్పటికప్పుడే కానీ కంటిన్యూటీ ఎందుకు వస్తుందంటే మెమొరీ వల్ల కంటిన్యూటీ వస్తుంది ఇవాళ కుక్కపిల్ల ప్రకాశిస్తుంది నిజ పేరైపోతుంది రేపు మళ్ళీ కుక్క పిల్ల ప్రకాశిస్తుంది నిజపేరైపోతుంది కానీ నిన్న ప్రకాశించిన కుక్కపిల్ల యొక్క మెమొరీ వీరి మనస్సులో ఉంటుంది ఆ మెమొరీ కారణ దానికి వాసన అంటారు ఆ వాసన కారణంగా వీడు అంటాడో అదే కుక్క పిల్ల ఇది అంటాడు అదేనో మరొకటో ఎప్పటికప్పుడు అది కొత్త మొమెంటరీ ఎప్పటికప్పుడు మొమెంటరీ అలా వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది సినిమా పర్వతం కనపడింది ఈ పర్వతం మొమెంటరీయా లేకపోతే నిన్న ఉన్న పర్వతమా మొమెంటరీ అండి అది కానీ నిన్న చూసిన పర్వతం లాగేముంది అంటే ఆ నిన్నది ఎక్కడుంది సినిమా తెరనేది ఉందా మీ బుద్ధిలో ఉందా బుద్ధిలో ఉంది మెమరు బుద్ధిలో ఏ రూపంగా ఉన్నది స్మృతి రూపంగా ఉన్నది కాబట్టి కుక్క పిల్లని చూసి కన్నుతో కుక్కపిల్లని చూశారు కన్ను చెప్తుందా అదే కుక్క పిల్ల ఇదని కన్ను చెప్తుందా మెమరీ చెప్తుందా మెమరీ చెప్తుంది కాబట్టి ఇది సెన్స్ ఆఫ్ కంటిన్యూటీ ఏదైతే అది దీన్ని బెటర్ బాగా అనలైజ్ చేశారు కంటితో మీరు చూస్తారు ఘటాన్ని చూస్తారు ఇది నిన్నటి మెమరీ చెప్తుంది ఈ ఘటం మట్టి నుంచి వచ్చింది అన్నది కన్ను చెప్తుందా లేకపోతే బుద్ధి చెప్తుందా బుద్ధి చెప్తుంది కారణకార్య భావాన్ని బుద్ధి చెప్తుందా ఈ ఘటం బాగుంది అనే ఆ బాగుంది అనే మాత్రమే బుద్ధి చెప్తుందా కన్ను చెప్తుందా బుద్ధి చెప్తుంది ఈ ఘటమునందు నాకు ఆసక్తి కలదు అది బుద్ధి చెప్తుంది కన్ను పిచ్చి కన్ను ఊరిగా ఆ రూపాన్ని రెటీల మీద వేసి బుద్ధిలో ప్రవేశపెడుతుంది అంటే కన్ను చేసిన పని దాని మీద మనం తెచ్చుకున్న ఆసక్తి అంతా కూడా బుద్ధి మీద ఉండే వాస్తవ రూపంగా ఉంటుంది ఈ ఆసక్తికి మా మూలమేం లేదు బుద్ధిగందలు వాసన తప్పిస్తే ఇంప్రెషన్స్ మెమరీ తప్పిస్తే ఆసక్తికి బయట మూలాలు ఏమీ లేవు కాబట్టి ఈ ఆసక్తులను అన్నిటినీ ఎప్పుడైతే నిలిచిపెట్టేస్తాడో ఆ జ్ఞానస్వరూపంగా నిలిచి ఉంటాడు దెన్ హీ కమ్స్ టూనో అప్పుడు వాడికి ఆత్మస్వరూపం తెలుస్తుంది అప్పుడు వాడ వాడ అవగాహన చేసుకుంటాడు ఇవన్నీ నామరూపాలన్నీ కూడా ఇది గ్రేట్ నిర్లర చైతన్యాలో ప్రకాశిస్తున్నాయి అలా మెమో మొమెంటరీగా ప్రకాశిస్తూ ఉంటాయి మాయమైపోతూ ఉంటుంది బుద్ధి అని ఉండే మెమరీని బట్టి కంటిన్యూటీ అనేది ఒకటి నిర్మాణమైన ఉంటుంది రియల్లీ స్పీకింగ్ దెర్ ఇస్ నో కంటిన్యూటీ ఇట్ ఆల్ డిస్జాయింట్ చేయడం లేదు ఇస్ నో కంటిన్యూటీ దెర్ ఇస్ నో కంటిన్యూటీ కాదు సినిమాకి వెళ్తే కంటిన్యూటీ ఉన్నట్టుగా కనపడుతుంది దెర్ ఇస్ నో సినిమాలో కంటిన్యూటీ లేదు మన మైండ్కి వెళ్ళాలనిపిస్తుంది సినిమాలో ఏమీ కంటిన్యూటీ ఉండదు మైండ్కి అది కంటిన్యూ వస్తున్నట్టుగా అనిపిస్తుంది అలాగే చైతన్య ప్రకాశంలో ఈ సంసారం కంటిన్యూస్ గా భాషిస్తోంది అని నిర్మదైన వచ్చి అనిపిస్తుంది ఈ జ్ఞాని హీ నోస్ నేను ఫలానా అనేటువంటి మనం ఏం చేస్తామంటే నేను ఫలానా బాన్ని అని వీడు నిశ్చయించుకుంటాడు నేను పుట్టాను మరణిస్తాను పుట్టినందుకు ఈ సఫరింగ్ ఈ సఫరింగ్ అంతా నా లాస్ట్ ఇది ఐ హో త్రూ ఆల్ దీస్ సఫరింగ్ దుఃఖాలన్ని నేను అనుభవించాలి నేను మరణిస్తాను అని వీడు తన ఎందు తాను ఒక అజ్ఞానం చేత కల్పనలు చేసుకుని ఆ బంధంలో వీడు బతుకుతూ ఉంటాడు కానీ ఎప్పుడైతే జ్ఞాని స్వరూపాన్ని తెలుసుకుంటాడో తాను పుట్టినట్టు కనబడమే కానీ పుట్టలేదు మరణించబోడు తనకి తన స్వరూపంలో దుఃఖం అనేది లేదు నీ సత్యాన్నంతరే తెలుసుకుని ఆ శుద్ధ చైతన్య స్వరూపంగా నిలిచి ఉండిపోతాడు జ్ఞానావస్య య నివృత్ ఆచరత నిర్వర్తయ కర్మ అటువంటి జ్ఞాని ఆ చైతన్య స్వరూపంలో నిలిచి ఉండి కర్మని ఆచరిస్తుంది ఆయన కర్మని ఆచరిస్తారన్న ఏంటంటే ఆయన దేహం ద్వారా ప్రాణశక్తి ఉంది కనుక కర్మ ప్రకటమవుతుంది ఆయన దేహం ద్వారా కర్మ ప్రకటన ఎప్పుడైతే కర్మ ప్రవ ప్రకటమైందో ఆ కర్మ ఆయనని బంధించదు సమగ్రం ప్రవీయత్ సమగ్రం అంటే సమ్ అగ్రం అని ఉంది కదా అగ్రముతో సహ అని అర్థం సమగ్రం అంటే అలా అందమైన అర్థం సమగ్రం సహ అగ్రేణత ఇది సమగ్రనీ కర్మ తత్సమగ్రం ప్రవిలీయతే వినశ్యతి ఇ కర్మ సమగ్రం ప్రవిలీయతే కర్మ ఎందుకు రెండు అంశాలు ఉంటాయి వర్తమానంలో కర్తృత్వం ఉంటుంది భవిష్యత్తులో ఫలం ఉంటుంది వర్తమానంలో కర్మ వర్తమానంలో ఉంటుంది కదండి ఈ టైంలో నేను ఈ కర్మను చేస్తున్నాను నేను కర్తను అనే భావన ఉంటుంది భవిష్యత్తులో ఫలం ఉంటుంది ఫలం ఎప్పుడూ వర్తమానంలో ఉండదు వర్తమానంలో ఫలం అనేది ఎన్నడూ ఉండదు ఎప్పుడూ భవిష్యత్తులోనే ఉంటుంది అంచేతనే ఫలానికి అగ్రం అని అది ఎదరు ఉంటుంది ఇప్పుడు ఉండదు ఎదరు ఉంటుంది ఆ ఎదర రాబోయే ఫలంతో సహా అగ్రేణ సహ అంటే ఫలైన సహా ఫలంతో సహా ఈ కర్మ పూర్తిగా విలీనమైపోతుంది అంటే వినక్ష్య కర్మ నశించిపోతుంది కర్మ ఉండదు అంటే కర్మ తన కర్మ ఉండదు అంటే కర్మతన ఫలాన్ని ఇవ్వదు కర్మ వీటిని బంధించదు అని అర్థం తర్వాత బ్రహ్మాత్మం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన ్రహ్మ కర్మ సమాధి ఈ శ్లోకం చదివినా భోజనం గుర్తుకొస్తుంది మామూలుగా అలవాటు ప్రకారంగా మీరు ఈ శ్లోకం అన్న ఇంకా భోజనం సో అంతేకానే కొంచెం ఇంకా టైం కూడా దగ్గరకు వచ్చింది కాబట్టి ఇది కొద్దిగా కొద్దిగా చదివేసి ఇలా నేను సో బ్రహ్మ అర్పణ బ్రహ్మ అంటే ఏరు అసలు గమనించాలి ్రహ్మ అంటే ఇప్పుడు చూడండి ఈ జగత్తుంది కదా ఈ జగత్తు యొక్క ఉపాదానానికి బ్రహ్మ అని పేరు బ్రహ్మండేవితో తెలుస్తే శ్లోకాన్ని తెలుస్తే బ్రహ్మంటే మాకు తెలిసిందే మేము నిన్న బ్రహ్మ కొత్త ఏం కాదంటే నేను మాట్లాడను నేను ముందుకు తెలుసు కానీ అయినా ఒకసారి గుర్తు చేస్తాను బ్రహ్మంటే అది బ్రహ్మంటేవితో తెలిసిందంటే ఇంక శ్లోకంలో అంత తేలిచారు ఇప్పుడు జగత్తు ఉన్నది జగకపోతే ప్రపంచము ఉంటాం దాని ప్రపంచం ఎందుకంటారో తెలుసిన పంచవిధ భేదాలు దానికి ఎన్ని ఉంటాయి అందుకోసం ప్రపంచ పంచ విధములైన భేదములు ఉంటాయి ఏదో పంచ అంటే ఏదో ఉంది లిస్టు జీవులు ఉంటారు జీవుడికి ఒక జీవుడికి ఇంకో జీవుడికి మధ్యలో భేదం ఉంటుంది జీవుడికి జడవస్తువుకి మధ్యలో భేదం ఉంటుంది జడవస్తువుకి మరో జడ వస్తువుకి మధ్యలో భేదం ఉంటుంది మూడు భేదాలు అయ్యాయా ఈశ్వరును కూడా వేయండి జగత్తులో వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉన్నాడు జగత్తులో ఉన్నాడో జగత్తు బయట ఉన్నాడా జగత్తులోనే ఉన్నాడు కదండి ఆ వెంకటేశ్వర స్వామికి జీవులకి భేదం ఉంటుందా ఉండదా ఉంటుంది ఆ స్వామికి జడ వస్తువులైన పర్వతాలు మొదలైన వాటికి ధైర్యం ఉంటుందా ఉండదా ఉంటుంది ఐదు భేదాలు అంటే ఐదు ఇంకా ఆరో భేదం లేదు ఐదు రకములైన భేదం ఉండేది కనుక దానికి ప్రపంచము మీకు ఆభరణాలు దృష్టాంతం తీసుకున్నాం దేనిగ్గా ఉంటుంది మీరు విన్న దృష్టాంతం ఆభరణాల్లో కూడా ఐదు రకాల భేదాలు ఉన్నాయి అనుకోనుకోని ఆభరణ ప్రపంచము అంటారు ఆభరణ ప్రపంచం సో ఏ భేదాలు ముక్కుకు పెట్టుకునే ఆభరణం నడకి పెట్టుకునే ఆభరణం చెవికి పెట్టుకునే ఆభరణం చేతులకు పెట్టుకునే ఆభరణం నడువుకు పెట్టుకునే ఆభరణం బస్ పంచారు పంచ నడువుకు పెట్టుకునేదంటే ఓద్యానము అంటారు ఓద్యానం సంస్కృత కూడా ఉండాలేదు ఓద్యానము ఎంత సంవత్సరంలో వస్తుంది సంస్కృత కూడా ఎందులో వర్ధానము అని అంటారు అంటే నడువుకు పెట్టుకునేటువంటి ఆభరణం దాన్నే కాంచి అని కూడా అంటారు కాంచి అనేది ఉన్నారు ఎక్కడన్నమాట అంటే నడువుకు పెట్టుకునేటువంటి ఆభరణం ఎనీవే సో ఐదు ఆభరణాలు ఉన్నాయి ఇప్పుడు మీరు చెప్పండి ముక్కు పెట్టుకునే ఆభరణం చెడుకు పెట్టుకునే ఆభరణం ఒకటే కాదు ఒక భేదం వచ్చింది ముక్కు పెట్టుకునే ముక్కు పుడతాను నెల వేసుకునే నెక్కుల ఒకటే కాదు ఈ రకంగా ఐదు భేదాలు వస్తాయి కాబట్టి ఇదో ఉన్నది ఎన్ని ఉన్నది ఎన్ని ఒక్కటే అది ఏమిటి బంగారం ఎప్పుడు కూడా దృష్టాంతాన్ని బాగా చదువుగా చెప్పాలి నాకు సంతోషం కలగాలి దృష్టాంతం అమ్మాయ్యా నేను చెప్పదలుచుకున్న పాయింట్ నేను చెప్పేశాను ఇప్పుడు ఇంకా దాటి స్థానికి నేను దగ్గరకు ఐదు రకాల భేదాలు చూసే ప్రపంచంలో జీవ జీవభేదం భీవ జడభేదం జడ జడభేదం ఈశ్వర జీవభేదం ఈశ్వర జడభేదం అయిపోయింది ఐదు రకాల భేదాలు వచ్చేసాయి ఇప్పుడు ఈ ఐదు రకాల భేదాల వెనుక ఎలా ఐదు రకముల ఆభరణముల మూలంలో ఒకే ఒక బంగారం ఉన్నదో ఈ ఐదు రకముల భేదసత్వముల మూలలో ఒకే ఒక వస్తువు రియాలిటీ కలదు ఒకే ఒక అంటే బంగారమే ఒక గివన్ సిచ్యువేషన్ లో ముక్కు పుడక అనే రూపంలో పేరుతో ఉండదు అదే బంగారం ఇంకో సిచ్యువేషన్లో కర్ణాభరణము అనే రూపంతో పేరుతో ఉంది ఆ విధంగా బ్రహ్మయే ఒక దానికి ఉపాధి అంటారు ఆ జివన్ సిచ్యువేషన్కి ఉపాధి అని పేరు అలా ఆ పేరు అలా పెట్టుకోండి సో బ్రహ్మయే ఒక ఒక పర్టికులర్ ఉపాధిలో ఈశ్వరుడు అనబడతాడు ఇంకో ఉపాధిలో జీవుడు అనబడతాడు ఇంకో ఉపాధిలో జడ వస్తువులు బ్రహ్మయే సేమ్ బ్రహ్మ బస్ కాబట్టి ఈ పంచ విధములైన భేదముతో కూడిన జగత్తు నాకు మూలంలో ఏమున్నది బ్రహ్మ ఉన్నది ఆభరణ ప్రపంచానికి మూలంలో ఏమున్నది బంగారం ఉన్నది ఈ జగత్తుకి మూలంలో ఈ ప్రపంచానికి మూలంలో ఏమున్నది బ్రహ్మం ఇది మనకు అర్థమైంది కదా కాబట్టి జీవుడు ఉన్నాడు అనుకోండి అక్కడ నిజంగా ఉన్నదేవుడు బ్రహ్మయే జీవుడు రూపంగా ఉన్నాడు బ్రహ్మయే జడ పదార్థ రూపంగా ఉన్నది బ్రహ్మయ్య ఈశ్వరుడు రూపంగా వెంకటేశ్వర స్వామి రూపంగా ఉండి భక్తుల కోరికను తీరుస్తున్నాడు బ్రహ్మయ్య భక్తుల రూపంగా కూడా బ్రహ్మయ్య ఉన్నాడు దీవుడు భక్తుడు సో ఇన్ని రూపాలలో ఒకే బ్రహ్మ ఉన్నాడు ఇప్పుడు ఒక యజ్ఞం చేసుకున్నాడు యజ్ఞం చేస్తే ఎలా చేస్తాడు హవిస్సుని హవిష్యు అంటే నెయ్యి కలిగించిన తీసుకున్నాడు స్కూన్ ఒకటి ఉంటుంది చెట్టతో చేస్తారు ఆ ఇంకో స్కూల్కి సుభము అని పేరు సురుక్కు సులభము పేర్లు విన్నారు కదా వైదిక నామధేయాలి ఆ స్కూల్కి సురుక్ అంటారు మామూలుగా స్కూల్ తీసుకురా హోమం చేస్తా అని అనుకోకూడదు సురుక్ తీసుకురా హోమం అదే ఇప్పుడు పద పదప్రయోగం కూడా ప్రాపర్గా ఉండద్దండి ఖర్చుగా ప్రాపర్గా పదప్రయోగం చేయాలి ఇప్పుడు కాఫీ కప్పులు ఇస్తారా చెబులు ఇస్తారా వేడి పొందడం దానికి అది ఒకటే ఎదురు బిజె వేస్తారు బట్ వేడి పొందం దానికి కాబట్టి వైదిక నామే హోగం చేస్తాను భూములు నల్చి గీను తీసుకురా అలా అనరు ఎవరంటారంటే చేసుకోవాలి సృక్కులు శ్రువాలు తర్వాత ఆజ్యము తీసుకురా ఆజ్యం అంటే అందరు ఆజ్యం అంట కొంచెం అది శోభగా ఉంటుంది అలా అధికారం చేయండి అంట నేను మోతిపోతా అక్కడ విధులు చూస్తున్నా అందరం సి అదే ఇదే కొంచెం భాష అప్రోపరియేట్ లాంగ్వేజ్ సో ఈయన హోమం చేస్తున్నాడు హోమం అంటే ఏముంటుంది చూడండి ఈ హోమం చేసి అని ఉంటాయి సృక్ ఉంటుంది స్పూర్ ఉంటుంది ఉంటుంది అగ్ని ఉంటుంది ఈ హోమం ఈయన చేస్తే ఫలం తర్వాత వస్తుంది ఆయన కోసం వెయిటింగ్ లో స్వర్గం ఉంటుంది ఏమి ఐదు వచ్చింది కదండి ఇప్పుడు ఈ ఐదు బ్రహ్మే అది ఆ స్వాభావం ఏకేమైనా కష్టం కష్టం లేదు తెలుసుకోవడం తెలుసుకోవడంలో ఏమీ కష్టమే బ్రహ్మార్పణం అర్పణం అంటే స్ఫూర్తి ఈ ఫృక్కు అది బ్రహ్మే బ్రహ్మ హవి నేరస్త రాజ్యం బ్రహ్మ బ్రహ్మాగ్నవు ఈ వేసి అగ్ని బ్రహ్మణాహుతం ఇది వేస్తున్నాయన హోమం చేసి ఆయన బ్రహ్మదారు హోమం ఆయనే బ్రహ్మ ఆయన బ్రహ్మే మరి స్వర్గం బ్రహ్మ యువత గంతవ్యం వీళ్ళు వెళ్ళాల్సిన స్వర్గం కూడా బ్రహ్మ మొత్తం ఈ కర్మంతా బ్రహ్మ అయిపోయింది బ్రహ్మ కర్మ సమాధి సమాధి అంటే అర్థమైన చూసునండి నేను కర్మ భేదం ఉంటే అది విక్షేపం భేదాన్నంతమీ నీరేసి తాగేస్తే దాన్ని సమాధి అని విక్షేపం అంటే ఎలా ఉంటుంది నేను నువ్వు వారు ఇది అది అక్కడ ఇక్కడ ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటే దాన్ని విక్షేపము అంటారు వాళ్ళు మూసేస్తున్నా ఇప్పుడు ఏమైంది జగత్తు ఏమైంది నాలో విలీనమైపోయింది దేహము నాలో విలీనం అయిపోయింది ఆలోచనలు నాలో విలీనమైపోయాయి నాకుండే పాండిత్యం బుద్ధి విలీనమైపోయింది అహంకారం విలీనమైపోయాయి ఐదు విలీనం ఇప్పుడు నేను ఎక్కడున్నానంటారు సమాధిలో అలాగే కర్మలో ఐదు అంశాలు ఉన్నాయి ఈ ఐదు బ్రహ్మలో విలీనం చేశారు భావనాత్మకంగా విలీనం చేశారు బ్రహ్మలో విలీనం చేశారు విలీనం చేస్తే ఇప్పుడు అక్కడ ఏమైపోయింది సమాధి అయిపోయింది అంటారు బ్రహ్మకర్మ సమాధిన అది ఇట్లా అక్కడ ఇది కేవలము భావనాత్మకంగా ఉంటుంది జ్ఞానాత్మకంగా ఉంటుంది ఇది నేను దృష్టాంతం ఇందాక దృష్టాంతం ఇంకా ఒక అమ్మగారు ఉన్నారా అందు ము కూడా ఒక కర్ణాభరణం నెక్లెస్ కంకణాలు వడ్డానం పెట్టుకుని వెళ్ళారు అండి జ్యూవెలర్ దగ్గరికి వెళ్ళారు వెళ్ళి నాకు లక్ష రూపాయలు క్యాష్ కావాలి కను అని అన్నారు అంటే అలాగేనండి తల్లి మీరు మీ ఆభరణాలన్నీ కూడా ఇచ్చిస్తే క్యాష్ అని ఈ మేము కర్ణాభరణాలు అది ఏమైపోతుంది ఇప్పుడు అన్నారు ఈ అమ్మదలుచుకోలేదనుకోండి పెట్టుకుని అలా అలంకారం చేసుకుని ఉండాలనుకుంటే అప్పుడు ఏమిటవుతుంది అది కర్ణాభరణం ఇప్పుడు అమ్మేళ్ళని నిర్ణయానికి వచ్చేసాం కదా ఇప్పుడు వాడు ఎలా చూస్తాడు దాన్ని కర్ణాభరణాలను చూస్తాడా బంగారం చూస్తాడా ఈ జ్యువెలరీ షాపు వాళ్ళు ఉన్నారే వీళ్ళు బ్రహ్మజ్ఞానం వాడు అమ్మేప్పుడు నెక్లెస్ అంటాడు బంగారం అంటాడు వాడి భాషించరా అమ్మప్పుడు నెక్లెస్ అంటారు కొనేప్పుడు బంగారం షాపుల్లో మీరు ఈ చర్మాస్త్రం అనే షాపులు ఉంటాయి మీరు ఫ్యాంటీ షర్ట్ కొనడానికి వెళ్ళారనుకోండి తొమ్మిది మనకి రండి రండి రెండు రండి నేను రిటర్న్ చేయడానికి వచ్చాను నిన్ను కొన్నది రిటర్న్ చేయడానికి వచ్చానంటే నీకుంటే రండి ఈ నిజంగా దేవార్థులు సో ఎనీవే ఈమె వెళ్ళారు నేను అమ్మ బంగారం అమ్మ బంగారం అమ్మడానికి వచ్చానంటే ఆ చెప్పండమ్మా కర్ణాభరణాలు ఇచ్చారు వాడు కర్ణాభరణం అంటాడో బంగారం అంటాడు బంగారం తోకం వేస్తాడు నాసాభరణం ఇచ్చారు బంగారం నెక్లెస్ ఇచ్చారు బంగారం కంగణాలు బంగారం వర్ధానం ఇచ్చారు బంగారం అయితే కర్ణాభరణములు బంగారము నాసాభరణం బంగారము కంఠాభరణం బంగారము హస్తాభరణం బంగారము కటి ఆభరణం బంగారము బ్రహ్మాపణం బ్రహ్మీ అలాగే ఈ కర్మలో కూడా సర్వం బ్రహ్మే ఈ మాట కర్మ చేసేవారికి ఎవరికి చెప్పడం అడిగి నిజంగా వారికి అర్థమైతే మటుకు వారి కర్మ చేయాల మానాలా అర్థం కాదు వాడి బుద్ధికి విక్షేపం ఉంటుంది ఎందుకంటే వాడు ఏమనుకోవాలి నేను నాగ భిన్నంగా ఉండే అగ్నియంలో ఈ సృక్తోటి ఈ హరిష్ణ ఆభరణం చేస్తే పుణ్యం వచ్చి ఈ దేహం పోయి అక్కడ ఆ స్వర్గంలో నాకు ఈ పుణ్యం భోగాలను సంపాదించుకుంటుందని వాడు అనుకుంటూ వాడి దగ్గరికి వెళ్ళి కర్మం కలిమిటం బ్రహ్మాన్ని చెప్పారు అనుకోండి వారికి మతి బట్ ద్రూత్ ఈస్ లైక్ ఈ జ్ఞానం గలవాడు విచేతనే వాడు కర్మం చేయలేదు ఎందుకంటే భేదబుద్ధి ఉండాలి కర్మ చేయాలంటే రిచువల్ చేయాలంటే భేద బుద్ధి ఉండాలి భేద బుద్ధి లేని వాడికి రిచువల్ అవుతుంది ఇప్పుడు రిచువల్ చేయలేదు ఇప్పుడు పుష్కర స్నానం చేయాలంటే ఇక్కడున్న నీళ్ళు అక్కడున్న నీళ్లు వేరు ఈ నీళ్ళ కంటే ఆ నీళ్లు పవిత్రము అంటే వెళ్ళి తీసుకొని స్నానం చేస్తాడా లేకపోతే ఆపో వాయుం సర్వం విశ్వాభూతాన్ని ఆపహ ఇంత అప్పులే అప్పులు అంటే జలములు కూడా అప్పులే ఇంట్లో కుక్కలను కొట్టుకున్నారనుకోండి దాని శరీరంలో ఎంత శాతం నీరుంటుంది ఎనభై శాతం డెబ్భై శాతం నీరు మానవ శరీరంలో ఎంత శాతం నీరు ఉంటుంది డెబ్భై శాతం ఉంటుంది తర్వాత భూతాన్ని ఆపహ సకల ప్రాణులు అప్పులే వానప్రావులు పట్టుకున్నారనుకోండి దాని శరీరంలో తొంభై శాతం నీరుంటుంది జలగను పట్టుకుంటే తొంభై శాతం నీరు ఉంటుంది అంతా నీరే సర్వభూతాన్య ప్రాణ ఆపహ వర్షోభతం అప ఆపహ జలము అన్నీ నీరాయి మీరు తప్పించేది లేదు మీరంటే బ్రహ్మడు పరమేశ్వరుడే జల అప్పు రూపంగా వచ్చాడు రూపంగా పరమేశ్వరుడే వచ్చాడు చారోగ్యంలో చూశాడు ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలని స్నానం చేయడానికి ఎక్కడికి అంత బ్రహ్మాభావంతో మాకు పెన్సిల్ వేనిగాలో బెలనాలో వారు ఎవరు నాకు ఎందుకు అది గంగలనే కనపడుతుంది గంగాలు ఎవరు ఎందుకంటే వేరెవరైనా దాని శోభడానికి గంగలందో మనకి ప్రత్యేకమైన ప్రీతి ఉంటుంది అది వేరే సంగతి ఆ ప్రీతిని మనం ఉంచుకోవాలి దాన్ని ఎప్పుడూ విదిరిపెట్టకూడదు కానీ సకల జగత్తు బ్రహ్మనే సత్యాన్ని కూడా తెలుసుకోవాలి కాబట్టి బ్రహ్మాత్నం బ్రహ్మహవి భాష్యకారులు ఏమంటారు చూద్దాం అవతారిక తస్మాత్న కియమాణం కర్మ స్వకార్యంభం అకరువత్మగ్రం త్రిబీయత ఉచ్యతే ్రహ్మాపణమితి అవుతారు ఆయన ఎంత అద్భుతంగా కలుపుతారు చూసారి సార్ సో ఈ జ్ఞాని చేసిన కర్మ సమగ్రం ప్రతిలీయతే ఫలంతో సహా ఏం మిగలకుండదా ఆ సమష్టిలో కలిసిపోతుంది ఇంకేం మిగలదు అని అన్నారు ఇంక చెప్పారు ఎందువల్ల ఇంకొకటి అజ్ఞాని చేసిన కర్మ అది నిధులు ఉంటుంది అక్యూములేట్ అవుతుంది భవిష్యత్తులో ఎక్స్ప్లోర్ అవుతుందని చెప్పేసి చెప్పింది పుణ్యకర్మ అయితే సుఖరూపంగా ఎక్స్ప్లోర్డ్ అవుతుంది పాపకర్మ అయితే దుఃఖరూపంగా ఎక్స్ప్లోర్డ్ అవుతుంది ఎక్స్ప్లోర్ అవడం అంటే బెస్ట్ గుడ్ రిజల్ట్ అండ్ యర్ హెడ్ అంటే కళ్ళు తెరిచేప్పటికీ వచ్చి పడిపోతుంది అంటే స్థలం ఇదనాట ఏ రీతనే పోతుంది ఇదనాట ఇంట ఊరు చూపుకుంటుంది టైం ఉండదు ఇది పుణ్యఫలం అనుకోండి లాటరీ వచ్చి పడిపోతుంది అంటే అయితే నీ కొడుకు కేర్ని టెలిగ్రామ్ వచ్చేస్తుంది అయిపోయిందంటే వీడ హక్ స్ట్రక్ లైక్ లైఫ్ స్త్ రీజన్ పాప ఫలం అనుకోండి చంప మీద కొట్టినట్టుపడిపోతుంది ఓవర్ అలా ఉంటుంది ఫలం ఎక్సిములేట్ అయ్యి ఉంటుంది కానీ ఈ జ్ఞానికి అది ఫలంతో సహా నశించిపోతుంది ఏమీ నిదలదని చెప్పారు ఎండ్ వల్ల తీయమానం ఉంట చేసిన కర్మ వీరు చేసుకున్న కర్మ కానీ స్వ కార్యాన్ని ఆరంభించదు అంటే ఫలాన్ని ఇవ్వదు ఇవ్వకుండానే సమగ్రంగా ఫలంతో సహా విలీనమైపోతుందన్నారు ఎందువల్ల యుత ఎందువల్లనగా ఈ శ్లోకం సమాధానం ఇస్తారు బ్రహ్మార్పణం ఏనవు అర్పయతి పశ్యతి బ్రహ్మజ్ఞాను ఉన్నాడు ఇతను సన్యాసం తీసుకోలేదు కదా గృహస్థాశ్రమంలోనే ఉన్నాడని అనుకున్నాయి కదా చేతిలోకి శృప్తును పట్టుకున్నాడు ఏనా కరణేనా ఏ సాధనంతో బ్రహ్మజ్ఞాన హవిహి అగ్నౌ అవిస్తుని అగ్నేయందు హోరం చేస్తున్నాడు అగ్న ఎస్వాహ అని వేస్తాడు తప్ప ఇప్పుడు ఆయన దృష్టిలో ఈ కరణము అంటే ఈ సృక్ ఆయన దృష్టిలో అది బ్రహ్మ కంటే భిన్నము కాదు ఎందువల్ల ఇది పంచభూతములతో నిర్మాణమైనటువంటి సృకే కదా పంచభూతాలంటే పరబ్రహ్మ రూపమే పరబ్రహ్మయో పృథివీ వాయువు అప్పు అన్ని అయిన అయ్యారు ఈ సృక్ ఇది బ్రహ్మయే రహు జడభరత రహుజన సంవాదము అని ముందు రఘుగణ మహారాజు పల్లకీలో కూర్చుంటాడు మన కేదార్నాథ్ వెళ్ళినప్పుడు మేము పల్లకీలో కూర్చున్నాం వాళ్ళు మోసికెళ్ళారు అలా మోసుకున్నారు వీళ్ళు ఆ మోసి వాళ్ళు నలుగురు ఉంటారు వాళ్ళ నలుగురు నేను ఉంటే నడిచాను వాళ్ళు వాళ్ళు నడుస్తుంటే చూడడం చూసాను నేను మోసి ఉన్నది ఏదో ఒక పిసరం వాళ్ళకంతా స్త్రీయే వాళ్ళు మోసింది ఏం లేదు అరగంట వెళ్ళేప్పుడు మోసారు అరగంట వచ్చేప్పుడు మోసారు మిగతా ఏదో అయింది నేను గమనించా వాళ్ళు ఎలా అడుగు వేస్తారు పర్ఫెక్ట్గా అడుగు వేస్తారు లెఫ్ట్ అంటే లెఫ్ట్ రైట్ అంటే రైట్ యాంగిల్ అంటే యాంగిల్ పర్ఫెక్ట్గా వేస్తారు అడుగు వాళ్ళు ఎంత బాగా వేస్తారంటే ఈ రఘువనుడికి ముగ్గు ఒకటి జ్వరం వస్తుంది నలుగురిలో ఆయన పలచీలో వెళ్తూ ఉంటాడు మహారాజు ఒకరిని జ్వరం వస్తుంది జ్వరం వస్తే వాడిని వాడి వాటితో ఇంకొకటి పలకీలంగా ఇస్తారు మిగతా వాళ్ళు ఇప్పుడు రాహుగు అంటాడు అరే ఎవరినైనా వెతికి పట్టుకుని ఉంటారా అని అంటారు ఈ పల్లకీ మూసి వాళ్ళు నడుపుకుంటారు వీళ్ళని నడిపించి వాడు ఒకటి ఉంటాడు మీకు తెలుసా ముందుండి వాడు ఉంటాడు వాడు మురళిడు వాడు కట్టి పట్టుకుంటాడు కర్ర ఆ కర్రకు బెల్ల కంటాడు గంట తగ్గట్ కొడుతూ నడుస్తూ ఉంటాడు వాడు కొట్టిందని తగ్గట్టుగా వీళ్ళు అడుగు వేస్తూ ఉంటారు మహారాజు లోపల పల్లకీలో కూర్చుని ఉంటారు ఇది వ్యవస్థ వాడు లేడరు వీళ్ళందరికీ కూడా ఆ లేడర్ ఒక తగ్గేదండి వాడికి జ్వరం వస్తుంది వాడిని డ్రాప్ తీసాం అంటే ఎవరన్నా వాళ్ళు వ్యక్తి పుట్టుకు కూలీ ఇద్దాం కదా డబ్బులు ఇచ్చిందే కదా రెంట్లో ఫ్రీగా కాదు అంటే వెళ్ళి అక్కడ వాళ్ళ మనిషి అక్కడ జడ భరతుడు కూర్చొని ఆయనతో భరతుడు జ్ఞానం మా జ్ఞానం ఆత్మజ్ఞానం జడుగుగా కనపడతాడు గెడవతి మర్చిపోయి ఉంటుంది ఏదో కొంచెం నలిగిపోయినా లేకపోతే మార్చిపోయిన వస్త్రాన్ని ఉంటాడు ముఖంలో మంచి శోభ ఉంటుంది బలంగా ఉంటాడు ఎందుకంటే సెంటంతేటో ఎడగడు అంతట హైగా ఉంటాడు యువనంలో ఉంటాడు కుర్రాడు ఎలా ఉంటాడు ఆయన ఎవరు కాదంటారు రమ్మంటే వెళ్తాడు రా పల్లసి మొయ్ అని వీళ్ళే డిఫైడ్ చేసేస్తారు ఆయన బదులు నువ్వు మొత్తావా అని అడగరు పల్లకి మొయ్యిని ఆయన బదులు మీద పెట్టేస్తారు పెట్టేస్తే మోసేస్తూ ఉంటాడు కానీ ఆ అడుగు వాళ్ళ ముగ్గురు అడుగు మోస్తరుగా పడుతుంది ఓసారి వేగంగా పడుతుంది ఓసారి అలాగా పడుతుంది కొంచెం వేగంగా అనడానికి ఈసారి వేగం ఎక్కువ అవుతుంది ఏ అర్థవేగంగా సార్ తగ్గిందంటే మరీ తగ్గిపోతుంది పలసీ ఇటు అటు అటు ఇటు ఊడు మహారాజు చర్చలు పెట్టారు ఎలా బుద్ధి ఉందా లేదా లేదా పలసీని అలా పద్ధతి కొత్తగా నేర్చుకుంటున్నారా అని లోపల చాలా అలదిగా ఉంది అంటే ఇంటర్మీడియట్గా ఉంది పర్ఫెక్ట్గా మొయ్య పలకి అని కోపడతారు కోపడితే వాళ్ళు అంటారు అయ్యేమో ఆయన కోపం వస్తే వీళ్ళని శిక్షిస్తాడు కూడా తనకు తీసేస్తాడు మా మాకు అవసరం లేదండి కొత్తవాడి మూలంగా మాకు కష్టం వస్తుంది అంటారు ఎవరా కొత్తవాడు ఎవరిని ఇలా చక్కని తీసుకొస్తారు మంచి దిక్షంగా బాగానే ఉంటాయి యువనంలో ఆయన అడుగుతాడు ఎరా యోగనంలో ఉన్నావు కదా వాళ్ళకి సంఖ్య మొయ్యాలని తెలియగా పూలు తీసుకోవాలి అని అంటే ఆయన అంటాడు నేను మొయట లేదురా ఈ కట్టెని ఈ కట్టే ఆ కట్టెని ఆ కట్టి ఈ కట్టిలో పూర్తింటే ఈ కట్టిని ఈ కట్టి మోస్తా ఉంది నేను కాదు మోస్తా ఉన్నాను కర్మఫలాన్ని వదిలిపెట్టేసిన వాడికి కర్మఫలంతో సంబంధమైనది పూలు నువ్వేమిస్తావు నేనేం తీసుకుంటా నువ్వు ఇచ్చేవడుగు నేను తీసుకుని కాదు అంత అనేప్పటికీ అతను కంగు తినేసి వెంటనే చేసి దిగ్గస్ నడువుకి వస్త్రాన్ని కట్టేసి సాక్షాంగం చేసేస్తాడు మహాత్మ నేను పొరపాటు చేసేందుకు క్షమించాను అప్పుడు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు ఇది జడభరప రహుగణ సంవాదం భాగవతంలో వస్తుంది గొప్ప కథ సో ఆ ఈ చేతితో చుట్టుకుని కొట్టుకున్నాడే కానీ ఇదో కట్టే కట్టే కట్టెని భేద దృష్టిగా చూస్తే సర్వము అనాత్మయ సర్వాత్మ భావంతో చూస్తే సర్వము బ్రహ్మయ ఇది సర్వము బ్రహ్మ అగ్ని కూడా బ్రహ్మ బ్రహ్మకాణిదేమీ లేదు కాబట్టి ఏ కరణంతో బ్రహ్మవిత్ బ్రహ్మవేత్త అగ్ని ఎందు హవిష్యుని అర్పిస్తున్నాడో తదు బ్రహ్మైవేకి పశ్యతి ఆ కరణము అంటే ఆ సాధనము స్కృత్ అది బ్రహ్మదంతా భిన్నంగా లేదు అని వినిపిస్తాడు తర్వాత సత్య ఆత్మ అభావం అభావం పశ్యతి అంటే అది బ్రహ్మ అంటే బ్రహ్మయే ఆత్మగనక ఆత్మగంట భిన్నంగా ఏదీ లేదు సర్వాత్మభావంలో ఉంటాడు ఆత్మగంట భిన్నంగా ఏదీ లేదు అని దర్శిస్తాడు కాబట్టి ఈ దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి జగత్తు సర్వము ఆత్మయే అని దర్శిస్తాడు కాబట్టి ఆ హరిష్ణు ఇది కూడా సుక్కు కూడా బ్రహ్మయే యథాశక్తికాయా జత భావం పశ్యతి త్రపణమితిగతం తచ్చుక్తికైవే బ్రహ్మార్పణమితి అసమస్త పదే బ్రహ్మార్పణం అనేది ఒక్క పదం కాదు సమాసపదం కాదు బ్రహ్మ అర్పణమితే అసమస్తే పదే రెండు పదాలు అవి పదం పదే పదాన్ని పదే రెండు పదాలు సమాసం కాదు బ్రహ్మ అర్పణమైతే అసమస్తే పదే పొరపాటు పడే అవకాశం ఉంది ఏదో బ్రహ్మ అర్పణం అంటే ఒక పదం అనుకున్నాడు కాదు బ్రహ్మ అర్పణం వేరు వేరు పదాలు అర్పణం అంటే సృక్కు బ్రహ్మయే ఇప్పుడు కూడా దీంట్లో ఒక రహస్యం ఉంది మీరు ఒకదాన్ని పట్టుకున్నది ఇంకొకటి ఏం చెప్పకూడదు డిగా గుర్రమే అని చెప్పకూడదు అలాగే అలా చెప్తే అది సర్వ శబ్ద వ్యవహారము సేరే కుస్తుంది ఎందుకంటే గాడిగా గుర్రము అని వేరువేరు పదాలం గాడిగానే పదం చేత నిర్దేశింపబడే వస్తువు వేరే గుర్రము పదం చేత నిర్దేశింపబడే వస్తువు వేరే అటువంటి వస్తువులు భిన్న భిన్నాలుగా పదము యొక్క అర్థములు భిన్నముగా ఉన్నప్పుడు ఈ పదము ఆ పదము ఇది అది ఒకటే అని చెప్పకూడదు అలా దానికి వివరమేంటి తప్పదు కానీ ఒక సందర్భంలో చెప్పచ్చు అది ఎలాగంటే ఇప్పుడు ఇక్కడ శక్తి రగితం ఇచ్చారు సుక్తిక అంటే ఆల్చిప్ప రజితం అంటే వెండి వీడు బీచ్లో నడుచుకున్నాడు ఎదరకుండా ఆల్చిప్పుడు కానీ వీడు వెండి అనుకున్నాడు ఆల్చిప్పని వెండి అనుకుంటాడు లోభం చేత త్రాని చూసి పాము అనుకుంటాడు భయం చేత మనిషిని పీడించే అంశాలు రెండే ఉన్నాయి ఒకటి లోభము లేక రాగము కామన దానితోటి వాళ్ళ చుప్పని చూసి రెండు అనుకుంటాడు కామన రెండు మీద కామనాలధనుకోరు రెండోది భయం లేదు భయమే అంచేతనే తాడును చూసి పావు అనుకుంటాడు భయం లేనివాడు పామును చూసి కూడా పక్కన మీరు నడిచిపోతాడు భయం ఉన్నవాడే త్రాడు చూసి పాము అనుకుంటాడు ఇప్పుడు ఆలు చిప్పుడు చూసి వెళ్ళి అనుకున్నాడా అనుకోగానే వీడికి గెలిచిపోతున్నాడు ఇది వెండి కాదురా అప్పుడు ఏమంటాడా తెలుసు వారిని ఇది వెండి ఇది వెండి ఆలుచిప్పరా అంటాడు అర్థమైందండి సో యథా య్రజతం తచ్చుక్తి కలివేది ఏది వెండియో అది ఆలుచిప్పయే అంటే దాని అర్థం ఇక్కడ వెండి పెట్టి ఇక్కడ ఆలుచిప్ప అంటే తెలిసిన మీకు క్షే ఇక్కడ ఆలుచిప్ప పెట్టి ఈ వెండి ఆలు తిప్పే అని కాదు వస్తున్నాను అలా ఉంటుందండి ఈ పదార్థం ఈ పదానికి అర్థం వేరు ఈ అర్థం వేరు వేరుగానే ఉంటాయి కానీ వీడు అక్కడ ఉన్నది ఒకటే వస్తువు ఆ వస్తువుని వీడు వెండి అని కానీ అవడానికి కదా ఆలుచిట్ట అటువంటి సందర్భంలో మనకు ఏది వెండియో అది ఆలు తిప్ప అని చెప్పే ఏదిన్నానో అది సుక్కు కాదది అది బ్రహ్మది అది బ్రహ్మది ఓ మహాత్ముల ముందు పుష్పాన్ని పెట్టారు ఆ పుష్పాన్ని ఆయన ప్రేమగా చూస్తున్నాడు ఏమిటంటే అంత ప్రేమగా చూస్తున్నారన్నాడు వీడు వచ్చిన వాడు బ్రహ్మం బ్రహ్మ పక్షి బ్రహ్మను ఎందుకంటే పుష్పంలో ఆ పరమేశ్వరుని యొక్క మహిమ మనకి గోచరించట్లేదు అది బ్రహ్మడుగా చూస్తున్నాడు ఇది వెజ్ కాబట్టి ఏదో అర్పణం ఏది సృక్కని అజ్ఞానం చేత అనుకునేందుకు సందర్భమో అది వాస్తవంలో బ్రహ్మ కనుక దానిని బ్రహ్మగా తీసుకున్నాడని అర్థం బ్రహ్మ అర్పణం అంటే అర్థం అంతేగాని ఇది బ్రహ్మ ఇది అర్పణము ఇది అదే తక్కువ పోతుంది అలా అని అడుగుతాడు దీన్ని ఇంకొంచెం వివరం మళ్ళీ రాస్తుంది ఓం పూర్ణముద పూర్ణముదం పూర్ణ పూర్ణముద్రీ పూర్ణస్ పూర్ణమాదా పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం తస్వత్ శ్రీకృష్ణానమస్